దన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యత్యం వందే గురు పరంపరా్యాయో మమా ోత్రమోంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మా్రహ్మ నిరాక్యాం మ్రహ్మ నిరాకరోత్రాకరణమస్వ నిరాకరణం నేస్ కదా నిరే ఉపనిషత్స్రహ్మాయ సు తే మయి సంతు సమిరే ప్రజాన్యంతహృదయ ప్రావ్రాజీమినరాగమవాచ య భగవే సంపతి జానాతి అయమహమస్మీకి నో ఏమాని భూత వినాశమేవా అపీతో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి ఇంద్రుడు మళ్ళా సమీఖలోని చేతబట్టి మళ్ళీ వచ్చాడు అంటే పాఠం చదువుకుంటూ వచ్చాడు అర్థం అతన్ని ప్రజాపతి గారు ఉద్దేశించి అంటారు ఎమయ మఘవన్ వెళ్ళేప్పుడు మనకి శాంతమైన హృదయంతో అర్థం తెలిసిపోయింది అనే ఒక ధోరణిలో వెళ్ళావు కదా మళ్ళీ తిమిచ్చని పునరాగమైతే మళ్లీ దేనిని కోరి వాపస్ వచ్చావు అని అడిగాడు అయితే అతను అంటాడు చూడండి సుశుప్త్యవస్థ ఎందు ఏది ఉన్నదో అదే ఆత్మ ఉంటాయ సుశూప్త్యవస్థకి సాక్షిగా ఉన్నది ఆత్మ అని ఉంటుంది కానీ అతను ఇంకా ఏముంది ఏమీ లేదు కదా జాగ్రత్తలో అయితే ఇప్పుడు ఈ నేను అనేది తనను తాను ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని తెలుసుకుంటూ ఉన్నది ఇతర జగత్తును కూడా తెలుసుకుంటూ ఉన్నది స్వప్నంలో అదే విధంగా తనను తాను తెలుసుకుంటూ ఇతర జగత్తునో తెలుసుకుంటోంది ఇప్పుడు ఈ సుశూక్తిలో ఇతర జగత్తును పంచభూతములను ఇతర ప్రాణులను తెలుసుకునేది ఎలాగ లేదు నో ఏ మాణిభూత అనేది కొంత తననేమన్నా తెలుసుకుందాం అంటే అది కూడా లేదు ఇది ఎలా ఉందంటే వినాశమేవా అవసరం సో ఇది ఏదో శబ్దానికి ఇవాత్మ ఆత్మ చేసు ఒకళ్ళ ఆత్మ ఇది వినాశాన్నే పొందే సింగ ఏగా ఉంది అలా వినష్టమైన వినష్టమైపోయేదాన్ని అదే నా స్వరూపము అని తెలుసుకోవటంలో ఫలమై ఉంటుంది నాకు మాత్రం భోగ్యం దశ అనేది అంటే ఆత్మోచ్ఛేదానికి ఫలమై ఉంటుంది బౌద్ధుల్లో ఒక తెగ వాళ్ళు ఆత్మోచ్ఛేదాన్ని మోక్షంగా వర్ణిస్తారు ఉచ్ఛేదము అంటే ఎనిజిలేషన్ డిసిమేషన్ ఆత్మ అనేది లేకుండా అయిపోతుంది తలపోతొచ్చిందో తల లేకుండా అయిపోతే ఎందుకు తలపోతుంది ఈ సంసారం దుఃఖం ఆత్మకే కదా ఆత్మ లేకుండా పోయింది అనుకోండి కర్ఫెక్ట్ ఇంకా దుఃఖం లేదు అది అల్టిమంట్ కరెక్టే కానీ సంసారం దుఃఖం ఆత్మకు కావచ్చు సంసారం దుఃఖం పరిచ్ఛిన్నమైన అహంకారం పరిచ్ఛిన్నమైన అహంకారం లేకుండా దుఃఖం పోతుంది సంసారం పోతుంది అయితే పరిచ్ఛిన్న అహంకారం లేకపోతే ఇంక ఏదీ ఉండదు శూన్యము అని అంటారు బౌద్ధులు అలాగే పరిచ్ఛిన్న అహంకారం పోతే లేకుండా అది దేని నుంచి ఆవిర్భవించిందో అది ఉంచింది అది ఎక్కడికి పోతుంది నెక్లెస్ లేకుండా పోయింది అనుకోండి బంగారం లేకుండా పోతుందా సపోజ్ నెక్లెస్ ఉంది దీంట్లోనూ అదేదో కారణం చేత లేకుండా అయిపోయింది అంటే ఇంకా ఆ తన కరెస్ అమౌంట్ ఆఫ్ బంగారం లేకుండా పోయిందా పృథ్వీలో లేకుండా పోయింది ఎక్కడికి పోలేదు అదే పృథ్వీలో ఉంటుంది కాబట్టి ఆత్మ ఉచ్ఛేదము అనేది అంగీకారం కాదు కానీ బౌద్ధులు ఆత్మౌేదాన్ని గురించి మాట్లాడతారు మంచిది సో ఆ ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆత్మ ఉచ్ఛేదం అయిపోతుంది కదా కాబట్టి ఆత్మచ్ఛేదనలో నాకేమి భోగ్యము లేక ఫలానుభవం నాకేం కనపడలేదు కాబట్టి ఇది ఆప్షన్ లా అవుతుంది అని ఆ సత్యాన్ని ఆ సందేహంతో మళ్ళీ మీ దగ్గరికి వాపస్ వచ్చాను అని చెప్పారు సో దీని మీద భాష్యకారులు ఆ భాష్యం మనం సరివేశాము అమృత అభయవచనస్కి ప్రామాణ్యమైపోయింది తర్వామ మంత్ర ఏమేషమన్ హోవాచా ఏతన్ే భూయోను వ్యాఖ్యాని నో అన్న ఏకస్మాద్వసరా పంచవర్షాణీ సహాపరా పంచవర్షాణ్యువాస్యేకత సంతేదు ఏతత్తాహు ఏకశత వై వర్షాణ భగవాన్ ప్రజాపత బ్రహ్మచర్యమువాచ హే ఇంద్ర హే మఘవన్ ఏమేవే సహ ఈ ఆత్మస్వరూపాన్ని గురించి నీ నిర్ణయం సరిగ్గానే ఉంది నీ నీ యొక్క దోషదర్శనం బాగానే ఉంది ఎందుకంటే నిద్రలో ఏమీ లేకుండా మాయిలైపోయేదేదో ఆ శూన్యమే ఆత్మ కనుక నిర్ణయం చేసినట్లయితే ఆ విధంగా నేను చెప్పిన వాక్యానికి నువ్వు కనుక అర్థం చెప్పినట్లయితే నీకు తోచిన దోషము సరే దోషభావము సరిగ్గానే ఉంది నేను అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పిందంతటి సరే కానీ మొత్తానికి నేను చెప్పింది మాత్రం నువ్వు స్పష్టంగా తెలుసుకోలేదని అర్థం అవుతావు నీకు మళ్ళీ ఏ ఆత్మను ఇంతకు ముందు మూడు పర్యాయాల్లో చెప్పానో దాన్నే తిరిగి ఇంకోసారి వివరిస్తాను ఏతంతేవతే భూయ అనువ్యాఖ్యాస్ సో నో ఏవాన్యత్రమాత్ ఏతస్మాత్ అంటే ఈ ఆత్మ కంటే అన్యత్ర మరి ఒక దాని నో ఏవా ఏమి లాభం ఉన్నది ఎందుకు ఉంటే ఆత్మను కాకుండా మరి ఏది తెలుసుకున్నా ఎందుకు మనకి రాదు మానవుడు ప్రోగు చేయటానికి అలవాటు పడి ఉంటాడు పరిగ్రహము అని అంతేత యోగ శాస్త్రంలో కూడా అపరిగ్రహాన్ని గట్టిగా చెప్తారు పోవేయటానికి ఎందుకు పోగేస్తూ ఉంటుందంటే ఈ పోగేస్తే ఇదేదో మొన్న ఉద్ధరిస్తుందనే అభిప్రాయంతో పోగేస్తారు మనిషికి తనలో తనకి ఒక వెలికి అనుభవానికి వస్తూ ఉంటుంది ఒక లోతు వెలిక్కి ఏదో లోతుగా ఆ లోటు ఇది ఏదో పోగేస్తుంటే ఆ లోటు తీరుతుందేమో అనిపిస్తుంది చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఈ బొమ్మలు పోగేస్తుంటే లోటు తీరుతుందేమో అని ఒకసారి నేను అమెరికాలో వాళ్ళ ఇంటికి శిక్షణ వెళ్ళాను వాళ్ళ అమ్మాయి నాకు బొమ్మలు చూపిస్తాను స్వామిజీ రమ్మంటే సరిచుకోవడానికి వెళ్ళాను పెద్ద పెట్టి మన ఇళ్లలో పూర్వకాలం వాళ్ళు భూషానం అనేది వెళ్ళాను అలాంటి సెట్ ఒకటి చాలా లైట్గా ఉంటుంది ప్లాస్టిక్ చేసిన పెట్టి ఆ పెట్టి ఇలా పైకి అలవ ఒకేసింది అలవా లైట్గా ఉంటుంది లోపల అన్ని బొమ్మలే ఈ బొమ్మలు ఆ బొమ్మలు నేను ఎందుకునో ఉండవట్లేక అతని పిలిచి ఎందుకంటే అన్ని బొమ్మలు కొన్నావుతుంటే ఈ పిల్లలు ఇంటి నేను అది కాదును రెండు వందల బొమ్మలు ఉంటాయి నువ్వు పంచి వాటిల్లో గలా మంచి అందమైన బొమ్మలు మూడో నాలుగో బొమ్మలు లైట్గా ఉండేవి తీసుకొచ్చి నాకు ఇవి నేను ఇండియా పట్టుకెళ్తాను ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఇస్తాను అని నాకు ఇలాంటి ధోరణే అంటే అతను అన్నా అయితే ఆ అమ్మాయి నాకు విలు ఏడిపించి ఏడిపించి ఇవ్వద్దు నేను ఇంకోతో కొంటాల్లో ఇంకేమో బొమ్మలుగా ఏమో అవీ నేను తీసుకోవాలి పాపం అమ్మాయి నుంచి ఇబ్బంది పెట్టాం తర్వాత అడిగాను అతను ఎప్పుడో పదిహేను రోజుల తర్వాత నాలుగు వ్యాకరణ గ్లాస్కి వచ్చేవాడు అలా నేను అడిగాను ఇంకా మీ అమ్మాయి బొమ్మలు పోగేస్తాం ఇంకా పోగేసుకొనే ఉందండి ఈ బొమ్మలు పోగేయటం అన్నది చిన్నపిల్లలకి ఇక్కడ ఇది ఒక పిచ్చి బర్జీ దాని చిన్న ప్లాస్టిక్ బొమ్మలు అలాగే గోడ నిండా రేపు రెండు వందలు యాభై రో యాభై ఉంటాయి పదిహేను ఉంటాయి ఎన్ని ఉన్నా వేస్తే కదండి ఏదో ఒకటి అంటే కొన్ని ఏదో వెరైటీ యాభై బార్జీలు ఏం చేసుకుంటారు అది ఒప్పించింది నాకు ఒక ఆయన గణపడ్డా ఆయన ఇప్పటికి రెండు వందల రకాల భగవద్గీత పుస్తకాలని పొగిస్తాడు ఎందుకు ఏం చేసుకుంటారు ఏదో ఒక పుస్తకం శంకర భాష సంతమన్న పుస్తకం ఒకటి పట్టుకుంటే గీతా పుస్తకాలు తప్పు లేకుండా ఇంకొకటి స్టాంపులు పోగేస్తారు మీరు కన్ను గిరి స్టాంపులు పోగేస్తారు ఒక కాయిల్ని పోగేస్తారు ఒక కాయిల్ని పోగేస్తారు ఆయన పోగేసింగ్ వాళ్ళు ఉంటే మీరు బిజినెస్ చేస్తారు పోగేసింగ్ వాళ్ళు ఉంటే బిజినెస్ చేయకపోతే ఇంకేం చేస్తారు అవును ఏదో పిచ్చి లోకల్లో ఏదో పెంచు అడ్డ్యుకేటర్లు పోగేస్తారు నేను చిన్నప్పుడు సిగరెట్ డబ్బాలపైన అట్టం ఉంటాయి అది పోగేసేదా మనిషికి పోగేయడం అలవాటు పరిగ్రహం అలవాటు ఎందుకంటే పోగేస్తూ ఉంటే ఏదో మనకి ఏదో మనకి లోపల ఒక సంతృప్తి దీన్ని ఏమంటారంటే మన ఆత్మానందాన్ని ప్రపంచానికి తాకట్టు పెట్టడము అంటారు ది ఇన్నర్ బాయ్ ది అవుట్ సైడ్ బాయ్ తాకట్టు అవుట్ సైడ్ వరల్డ్ అంటే మూడు రకాలుగా ఉంటుంది బాహ్య పరిస్థితులకి తాకట్టు పెట్టేయటం బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటే వీడికి హ్యాపీనెస్ ఉందో లేకపోతే లేదు బాహ్య వ్యక్తులకి తాకట్టు పెట్టేయటం భార్య భర్త కొడుకు కూతురు మనవడు వీళ్ళందరికీ తాకట్టు పెట్టేయటం వాళ్ళందరూ మనం ఎలాగా ఎక్స్పెక్ట్ చేస్తామో అలా ఉండాలి వాళ్ళు వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే వచ్చేయాలి వాడు నాకు చెప్పిన వాటిని వినిగాయాలంటే వినిగాయాలి నేను చెప్పిన అమ్మాయిని పిల్లేడాలి అంటే పెళ్ళేడాలి ఇంకా వీరు ఎలా అనుకుంటే అలా అయిపోతూ ఉండాలి వాటిని అప్పుడే వీడు హ్యాపీగా ఉంటే లేకపోతే వీడు హ్యాపీగా ఉండలేదు దీన్నే తాకట్టు పెట్టడం ఉంటారు మన ఇన్నరు ఆనందాన్ని ఇన్నరు తీసుకుని బాహ్య వ్యక్తులకు తాకట్టు పెట్టేట నేను నవ్వినప్పుడు వాడిని నవ్వాలి నేను నవ్వకపోయినా కూడా వాడిని నవ్వాలి నేను ఇంటికి వదిలే వాడు మర్యాద చేయాలి లేకపోతే నాకు విశాంతి లేదు సుఖం లేదు మానవమాన మానవమానాలు నిందాస్థుతులు నన్ను స్థుతిస్తూ ఉండాలి అప్పుడప్పుడు నేను ఏదైనా పొరపాటు చేసినా నిందించరాదు అప్పుడే నాకు సుఖం ఉంటుంది ఈ విధంగా బాహ్య వ్యక్తుల మీద తాకట్టు పెట్టేట బాహ్య పదార్థాల మీద తాకట్టు పెట్టేట అది ఉండాలి కారు ఉంటేనే సుఖం లేకపోతే లేదు లేకపోతే ఇది ఈ డ్రెస్ సుఖం లేకపోతే లేదు ఈ ఇప్పుడు ఏదో రోగం వచ్చి మందుకోసం బాధపడతాడని అలా కాదు దట్ ఈస్ అండర్స్టాండబుల్ ఇది ఉండాలంటే రేబ్యాన్ కలదు ఉంటేనే నాకు ఆనందం లేకపోలేదు సో బాహ్య వస్తువులకి తాకట్టు పెట్టేటం ఈ విధంగా మనిషి పరిగ్రహానికి అలవాటు పడతాయి లౌకికమైన పరిగ్రహ అంటే ఈ టాపిక్ మొదలుపెట్టాను కాబట్టి చెప్పేస్తున్నా పరిగ్రహం అనే టాపిక్ లో పడ్డాను ఎందుకు పడ్డానో నాకు తెలియదు పడ్డాను సో ఈ లౌకిక పరిగ్రహంలో వీడికి నిరాశ ఎదుగుతుంది ఏమేమి ఉపయోగం ఉంటున్నాం పోగేసి పోగేసి పోగేసి విసిగిపోతాడు ఏమేమి ఉత్సాహం ఉండదు అప్పుడు మతపరమైన పరిగ్రహంలో పడతాం రుద్రాక్షం రకరకాల రుద్రాక్షం పోగిస్తూ ఉంటాయి సిట్టి ఏవో అసలు చెప్పేవాళ్ళు ఉంటారు అవి అవి అన్న పోగిస్తూ ఉంటాయి అయితే ఉంగరాలు పోగేస్తాయి అయితే నవరత్నాలు పోగేస్తారు రత్నానికి ఒక పది రూపాయల తొంభై రూపాయలు అనేది చెప్పుకుంటా అనుకుంది అంటే రత్నానికి ఒక రూపాయి మధ్యలో ఉన్న రాజీనానికి ఒక రూపాయి తొమ్మిది ప్లస్ ఒకటి పది రూపాయలు అమ్ముతున్నాడు నాకు అది మృతిని రూపాయలు తీసుకువెళ్ళ నాకు రత్నమాల వద్ద ఏమద్దు అని ఇద్దామని చెప్పింది సందర్భం కొరకు మనిషి అలాంటివి ఇచ్చి అని మనిషి పోగేస్తూ ఉంటాడు తర్వాత ఈ పోగేయటంలో ఇంకో రహస్యం కూడా ఉండదు ఇన్ఫర్మేషన్ పోగేస్తాడు బుద్ధి ఎందుకు స్టఫింగ్ ది మైండ్ విత్ ఇంటే విత్ నాలెడ్జ్ అది కూడా పోగే కదా యూనివర్సిటీలో జాయిన్ అయ్యింది అందు మైండ్ విత్ నాలెడ్జ్ అలా స్టఫ్ చేస్తూ ఉంటాడు కొంతకాలానికి దాంతో విసిగిపోతాడు ఇంజనీరింగ్ ఫిజిక్స్ కెమెస్టరీ అలా పోగేసి పోగేసి దాంతో విసిగిపోయి ఇప్పుడు అధ్యాత్మ విద్య పోగేయడం మొదలంటాడు ఇది కూడా స్టఫ్ ది మైండ్ విత్ ఆల్ కైండ్స్ టెర్మినాలజీ ఆత్మ బ్రహ్మాండ్ ఇది అన్ని టెర్మినాలజీలు విసిస్తూ ఉంటాడు బుద్ధి దాన్ని సో ఏమనుకుంటాడంటే క్రిమినాలజీని పట్టుకోవడమే ఆత్మజ్ఞానం అనుకుంటుంది క్రిమినాలజీ పొట్టుకుంటే ఆత్మజ్ఞానం ఎలా అవుతుందండి లేదా ఈ మూలం జామోన్ దాకా వల్లించేసాడు అనుకున్నాడు తోడుకు వచ్చేసింది అనుకోండి వచ్చేస్తుంది ఏం సమస్య కాదు వల్లించవచ్చు ఇంక మొదటితో దేత్వాన్ని మొదటి అలా చెప్పుకుంటూ పోతు ఏమి సమస్య కాదు సో కానీ ఏమవుతుంది సమ్ బెనిఫిట్ విల్దే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఆల్టుగెదర్ అన్నెసెసరీ సమ్ బెనిఫిట్ వెళ్తీదే బట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుందంటే అది మైండ్ ని సక్ చేసి అంతకంటే దాని వల్ల ప్రయోజనాన్ని స్వీకరించకపోతే అది వేస్ట్ అవుతుంది దానివల్ల ఏమీ తెలిసినట్టు కాదు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాడు మాత్రమే పురుపాడవుతాడు ఈ ప్రతిగ్రహము పరిగ్రహము అనేది బాహ్య వస్తువులు కానీ బంధుమిత్రాదు కానీ అయితే సంతానాన్ని పోగేస్తారు సంతానాన్ని పోగేయడం అంటే నాకు సంతానం ఉందన్న అహం ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ భూయాసం అంటాడు మంత్రంలో ఉంది కదా నేను సంతానం గలవాడిని పశు సంపద గలవాడనో అభివృద్ధి దాకా భూయాసం పోగేస్తుంది రకరకాలు పశు సంపద పోగేస్తుంది సంతానం నాకు ఉన్నారంటారా నాకు లోటే ఉందనుకుంటారు కానీ ఈ పరిగ్రహం వల్ల మనిషి కృతార్థుడు ఎన్నడూ కాలేదు ఈ పోగే కాలం అవసరం ఎప్పుడు కృతార్థుడవుతాడు అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే కృతార్థం అవుతాడు అంటే ఆత్మస్వరూపం అంటే ఈ పోగేయదో అంతే కోసం చేసేదో ఒక డిస్కవర్ విత్ ఇన్నర్ పీస్ అండ్ జాయ్ దానికోసం చేసేది ఈ పరిగ్రహం అంటే అజ్ఞానం అంటే ఏదో తెలుసిన ఏ పీస్ అండ్ జాయ్ ని వీడు అన్వేషిస్తున్నాడో అది బాహ్యమునందు ఉందని భ్రమపడడం వేరే అజ్ఞానం వీడిలో వీడి స్వరూపం వీడి లోపల ఉండాలి తన స్వరూపంలో భాగంగా ఉందని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అజ్ఞానం అది ఎంత ఘోరమైందంటే ఆ తన స్వరూపమై ఉన్నదే తనకు అందుబాటులో లేకుండా చేసేస్తుంది దాని దేరే అజ్ఞానం ఘటన పతివ్యసి మాయా మాయా అంటే అవిజ్ఞ అర్థం మాయా అంటే ఈశ్వరుని యొక్క మాయా శక్తిని వేరే అర్థం ఇక్కడ అఘటిత ఘటన పతిజసి మాయా వీడు అజ్ఞానం చేత తన స్వరూపమైనటువంటి ఆనందాన్ని తెలుసుకోలేకపోతారు ఆనందం కోసం ప్రపంచం అంతా వికేస్తూ ఉంటాడు కనపడ్డదల్లా పోగేసేస్తూ ఉంటుంది గళాజీలో మూడు కార్లు పెట్టేస్తుంది అయినా ఆనందం లేదు కీటికి ఐదు ఉంగరాలు పెట్టేస్తుంది అయినా ఆనందం లేదు ఎక్కడా ఆనందం లేదు అదేమో ముప్పై తులలో యాభై తులలో బంగారం పెట్టేస్తూ ఉంటుంది అయినా ఆనందం లేదు ఏదైనా ఆనందం ఏదో కళ్ళదోడు పెట్టేస్తాడు ఆనందం లేదు రేమో నువ్వు సూట్ వేసిస్తాడు ఆనందం లేదు ఏం చేయాలో అర్థం కాదు ఇంకేదైనా మీరు ఏదైనా చెప్తే అది కూడా వేసిస్తాడు ఈ ఎద్దేసి వాళ్ళు ఎలా చెప్తారంటే నువ్వేమో ఇలా ఇక్కడికి ఈ పని చేసేస్తే నీకు ఆనందం వచ్చేస్తే నువ్వు చెప్తాను ఏదో అమ్ముతారు అది వేసేస్తాడు రుద్రాక్షణం కొనేస్తాడు లేకపోతే మరొక ఏది కొనాలంటే అది కొనేస్తాడు జ్ఞానం అంటే అలా ఉంటుంది జ్ఞానం అంటే ఏమిటి నేను అన్వేషిస్తున్నది ఏదో అది ముందు తెలియాలి వివేకం తాను అన్వేషించేది ఏది పీస్ అండ్ జాయ్ నెంబర్ వన్ చాలా మందికి తెలియదు ధనాన్ని అన్వేషిస్తున్నాను అనుకుంటారు ధనం ద్వారా పీస్ అండ్ జాయ్ అన్వేషిస్తున్నాం అని తెలుసుకోలేకపోతారు అదొక వివేకం నేను అన్వేషిస్తున్న పీస్ అండ్ నా హృదయం లోపల ఉన్నది అనే వివేకం ఉండాలి నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ అప్సల్యూట్ పీస్ అండ్ జాయ్ చేశ్వరుడని పేరు ఈశ్వరుడు అంటే ఇద్దరు దేవేరులతో ఇటు సంచారం ఇటు సంచారం చేస్తూ ఉంటాడని కాదు అలా కదా ఉపాసన కోసం అలా చెప్తారు అంతేగాని అప్సల్యూట్ పీస్ అండ్ జాయ్ ఇద్దరు దేవేరుడంటే ఎవరో తెలుసిన పీస్ ఒక దేవేరి జాయ్ ఇంకొక దేవేరి అది ఆయన యొక్క అది ఆయన యొక్క స్వరూపం అది దాని శివుడు పార్వతి గంగా పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే పార్వతి అంటే మాయాశక్తిని పెట్టుకున్నాడు గంగా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ శక్తి జ్ఞానం రెండు ఆయన స్వరూపంలో భాగంగా తన ఎందుకు దాల్చి అర్థం అంటే కానీ ఆవిడ ఒక పక్కన నుంచి లా అసమానం వీళ్ళు ఉంటాయంటే ఎంత న్యూస్ అది ఇబ్బంది కదా అది అలా ఉండదు ఇంకా భక్తులకు అలా రూపాన్ని ఉపాసన చేస్తారో అది మంచిదే కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలండి అంతకంటే వేరే ఏమున్నది సో నో ఏవ అన్యత్ర ఏతస్మా మరో చోట మరో చోట నీకేం దొరుకుతుంది ఏం దొరకదు గురించి తెలుసుకోవాలి హే ఇంద్రా తెలుసుకుంటాం నీకు ఆ యోగ్యత ఉన్నది ఇంకో ఐదేళ్ళు మతానికి అస అపరాణి పంచవర్షానికి అక్కడికి తొంభై ఆరు ఏళ్ళు అయింది ఇంకో ఐదేళ్ళు రెండు అండి ఐదు ఏళ్ళు మతానికి అతని పాపం ఓపిద్దా సహా అపరాణి పంచవర్షాన్ని వాస్త ఈసారి పంచన్నాడు కాబట్టి ధర్తితో అనలేదు కాబట్టి ఇంకో థర్టీతో అంటే పారిపోయి ఉండేమో చూద్దాం నేను అలా అన్నాను శంకర్లు ఏమంటారు చూద్దాం ఐదు కాబట్టి అమ్మ యా ఫోన్లో ఐదేట దాని పాపం ఉండిపోయాడు ఎంత అయిందో తెలిసినా తానే ఏకశతను సంత ఇప్పుడు సిల్పి చెప్తోంది వాళ్ళిద్దరి సంభాషణ పూర్తయిపోయింది ఆ సంభాషణ మీద శిల్పి యొక్క కామెంట్ అది ఆ విధంగా అతను ఏకశతం అంటే ఒక వన్ అని కాదు వందొక్కటి నూరొక్కటి ఒక నూరు కాదు నూరు అంటే ఒకటి హండ్రెడ్ అండ్ వన్ ఏకశతం అంటారు ఇంట్రెస్టింగ్ వైది తీసేయండి ఏకోత్తర శతం అని అర్థం అష్టోత్తర శతం లాగా ఏకోత్తర శతానికి ఆ ఉత్తరా తీసేయండి మధ్య మొదలౌ సంవత్సరం ఏకశత అంటే హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ ఏళ్ళు ఉన్నా ఇం చేత ఇప్పటికి కూడా లోకంలో అంటారు కదా ద్గత ఆహోహు ఈ విషయాన్ని లోకంలో మహాత్ములు చెప్తా ఉంటారు ఏమని చెప్తారంటే ఏకశత వివర్షాన్ మగవాన్ ప్రజాపత బ్రహ్మచర్యము వాసా అని చెప్తా ఉంటారు అదే అలా కంగారు పుడత ఏక ప్రజాపతి వద్ద మఘవాన్ ఇంద్రుడు వంద మఖాలు చేసి స్వర్గానికి పోయాడు స్వర్గంలో ఉండి అక్కడ ఆత్మశాంతి కరువై ఆత్మస్వరూప జ్ఞానం కోసం మళ్లీ ప్రజాపతి గారికి దగ్గరికి పోయాడు మనిషిగా ఉండగా ఆత్మజ్ఞానం తెలుసేసుకుంటే సరిపడా ఒక యజ్ఞం చేసి అంతఃకరణ శుద్ది పొందేసి మిగతా తొంభై తొమ్మిది వదిలిపెట్టేసి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే డైరెక్ట్ గా అక్కడే లాభం వచ్చిస్తుంది ఈ మధ్యలో ప్రారంభం బాగునేది ఈ రూట్లో పడాల్సి వస్తుంది మొత్తానికి పడ్డాడు ఏమైతేనే వందేళ్లు మఘవాన్ శతమ వంద యజ్ఞాలు చేసినటువంటి ఇంద్రుడు ప్రజాపతి గారి దగ్గర వంద యజ్ఞాలు చేసిన తరువాత వెళ్లి నూట ఒక్క సంవత్సరాల కాలం అఘోర చూ బ్రహ్మచారిగా ఉండిపోయాడు ఆ బాధ ఆత్మజ్ఞానం యొక్క మహిమంటిది అని అభిప్రాయం తస్మై హోవాశ్య అప్పుడు మళ్ళీ ప్రజాపతి గారు ఓ ఫోటో తీసి ఇంద్రుడికి చెప్తున్నారు చాలా అందమైన ఉపాఖ్యానం ఉందాము పూర్వగదేవా పూర్వగత్ దేవమే వేసి ఉక్వా సరే ఇంద్రుడు చేసిన అర్జున అంగీకరించారా ఇంద్రుడి ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ కానీ ఆయన తను చేసిన ఇంటర్ప్రిటేషన్కి తనే చెప్పినటువంటి నెగిటివ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది మాత్రం అంగీకరించారు అవునది నువ్వు చెప్పింది కరెక్టే అన్నారు అలా అనాలి శిష్యుడు చెప్పింది కరెక్టే అన్నారు కరెక్ట్ చెప్పి అతనికి ఉత్సాహాన్ని కలిగించి ఆ తర్వాత పై చెప్పాలి అంటే కానీ సుతరాము నువ్వు చెప్పకూడదు ఆయన వాళ్ళు నిరుత్సాహం కలుగుతుంది ఆయన అంటారు వ్యోమయోక్త సరే నేను ఇంతకు ముందు మూడు పర్యాయాలలో ఏ ఆత్మతత్వాన్ని చెప్పానో దానినే అతి ఈ ఆత్మతత్వాన్ని మళ్ళీ నీకు వ్యాఖ్యానం చేసి చెప్తాను మళ్ళీ అదే చెప్పదు ఎందుకు మరోటేదనా అని అంతకంటే గొప్పది ఏమైనా ఇంకోటి చెప్పచ్చు కదా ఇది అలా నో ఏవా అన్యత్ర ఏతస్మాత్మన అన్యం కించ ఈ ఆత్మతత్వం తప్ప మరొకటేదో ఇంకొకటి ఇంకొకటి నేను చెప్పను ఏది మూడు పర్యాయాల ఇంతకు ముందు ఏ ఆత్మతత్వాన్ని చెప్పానో అదే చెప్తాను అంతకంటే భిన్నమైన లేదో ఇంకోటి ఏం లేదు ఇంకొకటి లేదు అసలు అని అదర్థం నేను ఇందాక నుంచి ఎలా చెప్త వస్తుందంటే ఈ ఆత్మతత్వం కంటే భిన్నంగా మరొకటి నేను వస్తాను వస్తే అలా కూడా అని అక్కడ వారి అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ మూడు పర్యాయాలు నేను ఏ ఆత్మను చెప్పానో అదే మళ్ళీ ఇంకోసారి చెప్తాను మంచిది మరొకటేం నీకు చెప్పను అంటే మీరు ఏమంటారు అయితే అంటే మరి ఏమంటారు ఏతమేవామి ఈ ఆత్మతత్వాన్ని ఇంతకు ముందు మూడు పర్యాయాల్లో చెప్పిన దాన్నే మళ్లీ నేను వివరించి చెప్తున్నాను అనేది ఆ ఖ్యా ఖ్యాధాతులు సార్వధాత్వాలే ఉంటాయి అర్ధధాతుకాలు ఉండవు ఖ్యాధాతు వి ఆ అనేది ఉపసర్గం వి అంటే విశేషంగా అంటే పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఆ అంటే విస్తారంగా ఏ ఏరియాని వదిలిపెట్టేయకుండా అన్ని ఏరియాస్ కవర్ చేసి అంటే వైల్డ్ అండ్ డీప్ టీచింగ్కి వ్యాఖ్యానము అని చెప్పి వి ఆ ఖ్యానము ఆ విధంగా నీకు నేను చెప్తాను అంటే మానవ జీవితం చాలా వివిధతతోటి వైవిధ్యంతో కూడుకుని ఉంటుంది ఆ వైవిధ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి మనిషి యొక్క స్వరూపంలో అంతరాంతరమునందు ఆంతరమైనటువంటి సర్వాంతర ఆత్మ అని అన్నిటికంటే అంతరంలో ఉండి సర్వమునకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఉండే ఆత్మతత్వాన్ని లోతైన ఆత్మతత్వాన్ని అందజేసేటువంటి ప్రయత్నాన్ని వ్యాఖ్యానము అని అంటారు వ్యాఖ్యాసం ఇంకా ఐదేళ్ళు ఉండాలి ఎందుకంటే ఇంకా కొంచెం దోషం ఉంది అతను ప్రతిబంధక దోషం హృదయంలో ఉండే దోషమే ప్రతిబంధకం ఇంకా వేరే ప్రతిబంధకమైన ఆ దోషం పోవాలి పోనీ అయితే ముప్పై రెండేళ్లు ఉండమనొచ్చు కదా అంటే స్వల్పమైన దోషమే ఉందని అంటున్నారు స్వల్పస్తు దోషిష్టపణ వతాపరాణి అన్యాని పంచవర్షానీ అని చెప్పారు ఆయన ఆయన ఇంద్ర నిన్ను కొంచెమే దోషం ఉంది ఎక్కువ దోషం లేదు నువ్వు భయపడకు ఒక్క ఐదు సంవత్సరాల కాలం బ్రహ్మచర్యం చేయ నీకంటే సక్రమంగానే ఉంటుందో తత్ క్షపణయా ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పారు ఆయన ఎప్పుడైతే నేను ప్రజాపతి గారు అలా చెప్పారో ఆయన అతను చెప్పినట్టుగానే ఆయన చెప్పినట్టుగానే చేశాను तस्मिति आत्मन स्वूप अपहतपापवादिषण मधवते तस्मचा तो अब प्रजापति गारत आत्मतत्नी मोदी ఇప్పుడు అతనిలో కషాయాది దోషములు అమ్మిపోయాయి దోషములు రెండు రకాలు కషాయ దోషము దాన్ని సకషాయ దోషము అంటారు చెప్పాను ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నాను నిష్కషాయ దోషము ఆది శబ్దం చేత నిష్కషాయ దోషం తీసుకోవాలి కషాయ దోషము అంటే కషాయం మిరియాలు కషాయం దృష్టాంతం కాఫీ కూడా కషాయమే కదా ఇంగ్లీష్ లో డికా అంటారు ఇక్కడ కషాయం అన్నదాన్ని డికా ఆ డాయక్కడి నుంచి నాకు తెలియదు కానీ మిగతా అంతా సరిపడింది ఇంగ్లీషు సంస్కృతం చాలా క్లోజ్ గా ఉంటాయి సో ఈ డికాక్షణం ఎలా ఉంటుందంటే అది ఎలా ఉంటుంది అంత నీట్ నీరు కానీ ఎటువంటి మీరు నీటికుండే లక్షణాలు ఏమీ కూడా దానికన్నా ఉండవు మీరు తీయగా తాగితే డప్పుకి తీరుతుంది తీయగా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది స్వచ్ఛంగా క్లియర్ గా ఉంటుంది ఇది ఏమీ ఉండవు కాదు తాగితే ప్రజల మంట వస్తుంది అవుతూ ఉంటుంది వేరే సిగ్గితే సో అది ట్రాన్స్పరెంట్ గా ఉండదు ఇంప్యూరిటీస్ అంటే మరి గర్బిడ్గా ఉంటే మరి ఇంప్యూరిటీ కాబట్టి ఏమిటి మళ్ళా సో ఏదో అలాగే తాగుతూ ఉంటాం అది కషాయం మనస్థలా ఉంటుంది మనస్తాలి వెళ్ళి ఉంటుంది ఏమిటంటే ఉండే కషాయము కషాయ దోషం ఏంటంటే రాజద్వేష దృఢమైన రాజద్వేష మనకి పక్కగా తెలుసు ఏది రైతు ఏది రాంగు కాబట్టి రైతును మనం ప్రేమిస్తాం రాంగుని ద్వేషిస్తాం అలాగే ఉంటుంది అన్నమాట డివైడెడ్ బిట్వీన్ అది అపోజిట్స్ అపోజిట్స్ రిలేటివ్ తప్పిస్తే అప్సల్ గీస్ ట్రూత్ కాదని తెలుసుకోలేకపోతుంది ఎక్కడనా దుఃఖం వచ్చింది అనుకోండి దుఃఖం వస్తుంది రాని విధంగా కంగారు పడద్దు సుఖం కూడా దాంట్లో ఉంటుంది కంగారు పడదు అలాగా అని తెలుసుకోగలిగిన వాడు వాడు హీ గట్ తీ అలాగే సుఖం వచ్చింది అనుకోండి ఆ ఈ సుఖాలు ఏం సుఖాలు అండి సంసార సుఖాలు అవే నిలబడిగా అదో లవ్ స్టైల్ లో కూడా వాటి గురించి మనం కంగారు పడాల్సిందేం లేదు అనేది వివేకం గలవాడు సో హీజ్ అబౌట్ ది అపోజిట్స్ అలాగే ఇది ధర్మము అని కొంతమంది చాలా ఆగ్రహంగా ఉంటారు ఇది ధర్మము అలాగే మంచిది ధర్మాన్ని బాగా తెలుసుకోవాలని చెప్పారు ఇది అధర్మము అంటే అలా కంగారు పడి ఎవరిని ప్రతి వాడిని వీడు పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు అలా విధానం చేస్తే చాలా తప్పదు ఎందుకంటే పుణ్యాత్మ నండం వరకు బానే ఉంది పాత్ముడు అని ఎవరిని అనుకోడు ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో మంచి కండెమ్ చేసేయటం అన్నది చాలా తప్పు ఈ పని మతవాదులు చేస్తారు మతవాదు ఏం చేస్తారంటే వీడు వీడు మతాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి వీడు మంచివాడు వీడు ఫాలో అవుతాడు కాబట్టి వీడి చెడ్డవాడు అని ముద్రమేసేస్తారు వాళ్ళు చాలా తప్పు భూమ కరుణాకర్ రెడ్డి అని దేవస్థానానికి చైర్మన్ గా ఆయన వచ్చిన మొదటి రోజునే వీడు నక్సలైత వీడు క్రిస్టియన్ వీడు అయోగ్యుడు హిందూ దేవాలయ సంస్థలను పాటి చేసేస్తాడు అని తాము వచ్చినట్టు అతన్ని ఇప్పుడు అతన్ని చేస్తున్న సేవ ఇంత అంటారు ఈ టు బి ది బెస్ట్ సిటీడీ చైర్మన్ టిల్ టుడే ఆమె తెలుసు కాబట్టి కూడా ఎవరిని ఒకప్పుడు ఒక నక్సలైట్ వాస్తవం కానీ అతని మనసులో పరివర్తన వచ్చాడు కెలమ్మ లాస్ట్ డేస్ లో రమణ మహర్షి ఆశ్రమంలో జీవించారు కాబట్టి పరివర్తన వస్తుంది కొండపల్లి సీతారామయ్య గారు ఇప్పుడు లేదా ఆయన ఆయన స్వామి రంగనాథానంద గారి దగ్గర ఉపదేశం అది తీసుకుందాం కాబట్టి పరివర్తన వస్తుంది మనిషిలో కూడా పరివర్తన వస్తుంది కాబట్టి ఎవరిని కూడా ఒక ముద్ర వేసేసి వీడి దుష్టుడు అని చెప్పడానికి వీళ్ళు మనం అలా ముద్ర వేస్తున్నాము వీడు మంచివాడు వీడు చెద్దవాడు అని మనమే విభాగం చేస్తున్నామంటే మన మనస్సులో బాగా దృఢంగా ఆ రకమైనటువంటి విభాగం అలాగే బ్లాక్ అండ్ వైట్ లాగా మన మనస్సు డివైడ్ అయిపోయిందన్నమాట అంచేతనే ఆ లోపల ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అండ్ డివిజన్నే బయటకు మనం ప్రాజెక్ట్ చేస్తాం కాబట్టి ద్వంద్వాలకు అతీతంగా మనిషి ఉండడం నేర్చుకోవాలి ఇది కషాయ దోషం ఇక నిష్కషాయ దోషము అంటే చంచలత్వం ఇది మనస్సులో స్థిరం ఉండదు మంచి మంచి పడే ఏ ఆలోచన ఉంటుంది ప్రత్యేకంగా దోషమే ఉండదు బుద్ధి ముందు కషాయ దోషం ఉండదు కానీ చంచలంగా ఉంటుంది మనసు చాలా అలజడిగా ఉంటుంది ఆందోళన ఎక్కువ ఉంటుంది అంటే ఒక మాట చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ థాట్స్ అండ్ క్వాంటిటీ ఆఫ్ థాట్స్ క్వాలిటీ ఆఫ్ థాట్స్ లో దోషాన్ని సకహాయ దోషము ఉంటారు క్వాంటిటీ ఆఫ్ థాట్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అంటే రన్నింగ్ మైండ్ రన్నింగ్ మైండ్ నాట్ థింకింగ్ మైండ్ రన్నింగ్ మైండ్ క్వాంటిటీ ఆఫ్ థాట్స్ ఎక్కువ అలానివ్వరు సమ జన్మానందే ఎలాంటి క్వాలిటీ బాగుండాలి క్వాంటిటీ తక్కువ ఉండాలనివ్వరు మైండ్లో థాట్స్ యొక్క క్వాంటిటీ తక్కువ ఉండాలి అంటే ఫ్రీ క్వాంటిటీ అంటే నేను మీసాగినప్పటికీ ఇరవై ఇరవై విషయాలు ఆరాధించటం కాదు ఒక నిమిషానికి ఒక విషయం ఉన్నట్టుగా ఉండాలి క్వాలిటీ క్లీన్ ఉండాలి రాగ ద్వేషాలు ఉండాలి క్వాలిటీకి సంబంధించిన దోషాన్ని సకసాయి దోషము క్వాంటిటీకి సంబంధించిన దోషాన్ని నిష్క సాయ ఈ దోషాలు ఎలా పోతాయో తెలుసుకున్నాండి సకసాయి దోషము ఈశ్వరుణ్ణి ఆరాధించటం వల్ల పోతుంది ఈశ్వరుణ్ణి మళ్ళీ సకాలంగా ఆరాధిస్తే కాదు సకామంగా ఆరాధిస్తే మన మళ్ళీ కషాయమే కాదు కామన కషాయమే కాదు నిష్కామంగా ఈశ్వరుని ఆరాధిస్తే భక్తి చేసినట్లయితే నిష్కామ శక్తి యోగం చేయాలి సకామ శక్తి చేస్తే మేము రాగద్వేషాలు మరింత పెరుగుతాయి ఇప్పుడు ఆ రాగద్వేషాలు దేవుడు ఒకటి బలపడతాడు ఇంకా దానికి దేవుడు కూడా తోడవుతాడు అదేమీ తగ్గి మాట కాక నిష్కామ శక్తి యోగాన్ని కనుక మీరు ఆశ్రయించినట్లయితే సకసాయు దోషాలు పోతాయి మనది భక్తి మీద ఒక బుక్ ఒకటి ముందు ఇంత బిల్డప్ ఇవ్వడం కోసం రాబోయే చిత్రం త్వారాలో మాకు చిన్నప్పుడు ఉండేది త్వారాలో ఎల్లరే కానీ ముందు ఎవరేకా సినిమా వచ్చిన రోజుల్లో నేను ఆ రోజుల గురించి చెప్తున్నా కుారాలో ఎవరినా ఎన్ కూడా ఏమన్నా అని మేము మహకంగా పడుతుంది వాళ్ళు ఏంటో సైకిల్ వేసుకుని మరుగులు తెలుసు ఇదే మరిగింది ఉండేది కాబట్టి రాబో త్వారాలో అంటే బయట వేసి కూడా కదా ఎప్పుడు వస్తుంది నెల పడుతుందా రెండు నెలలు పడుతుందా పదిహేను వేల పడుతుందా ఇదే అదే అలాగే సో రాబోతోంది బుక్ ఇస్తాను ఇన్ ఇంగ్లీష్ ఆల్ అబౌట్ భక్తి పుస్తకం పేరు భక్తి యోగా ది నేమ్ ఆఫ్ ది బుక్ ఇన్నర్ గ్రోత్ త్రూ డివోషన్ అనే బుక్ పేరు రాబోతోంది ప్లీజ్ వెయిట్ ఎనివే భక్తి యోగాన్ని తన నిష్కామ భక్తిని చేసినట్లయితే అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ అని ఆరోధ్యయం ప్రారంభంలో మొదలు కానీ ఆరోధ్య భక్తి యోగాన్ని చేయాలి అది ఏడో అధ్యాయం ప్రారంభంలో వస్తుంది భక్తి మయ్యాసక్త మనాస్పా యోగం ఇంజన్ మదాశ్రయ అంటే మయ ఆసక్త మనాహ నన్ను పూజిస్తాడు నన్ను ధ్యానం చేస్తాడు కానీ ఆసక్తి నా మీద ఉండదు ఫలం మీద స్పర్ధ మీదో దేని మీద ఉంటుంది అలా కాదు నన్ను ధ్యానిస్తున్నప్పుడు నన్ను కోరి నన్ను ధ్యానించాలి మయ్యాసక్త మన స్వార్థ యోగం యుంజన్ మదాశ్రయ ఫలాశ్రయ అవ్వకూడదు ఈశ్వరాశ్రయుడై అనాశ్రిత కర్మఫలం మరి కర్మఫలాన్ని ఆశ్రయించకుండా దేవుణ్ణి పూజిస్తుంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి పూజించాలి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి పూజించాలి మదాశ్రయ చాలా గంభీరమైన విప్లవాత్మకమైన ప్రవచనం గీతాచార్యుని యొక్క బోధన రెవల్యూషన్ ఇదిగా ఉంటాయి రెవల్యూషన్ ఏంటంటే మీకు కర్మకాండలో ఉండే కామ్య లక్షణాన్ని అంతా కూడా త్రస్ఫుత్ విధంగా ఉంటుంది ఎనివే ఆ విధంగా నిష్క సాయి దోషాన్ని సకసాయి దోషాన్ని పోగొట్టుకోవాలి ఇంకా నిష్క సాయి దోషం ఎలా పోతుందో తెలుసు అనే ప్రాణాయామం ప్రాణాయామం ధ్యానం ఏకాగ్రత మనస్సు ఏకాగ్రత ద క్వాంటిటీ ఆఫ్ సాప్ తగ్గుతాయి మనస్సు కామ్ డౌన్ అవుతుంది ప్రాణాయామం వల్ల నిష్ఠ సాయి కోసం పోతుంది కానీ సఖసాయి కోసం పోతుంది అంటే ఈ ప్రాణాయామ పరాయణంలో ఉన్నారే వీళ్ళు ప్రాణాయామం అయిన తర్వాత ధూమ్ధాం లాత మహాకోపిష్టిగా ఉంటారు ఎందుకంటే మనస్సు ఏకాగ్రత చేయటం తెలుసు కానీ శుద్ధం చేయటం తెలియలేదు ఆయన ఆయన కొంతకాలం భక్తి యోగాన్ని అనుష్టిస్తే అది కూడా సరిపడుతుంది ఆ రెండు కూడా సెమిల్టైన మనం చేయాలి చేసినట్లయితే మనకు ఆ దోషాలు పోతాయి ప్రజాపతి గారి దగ్గర ముప్పై రెండు ఏళ్ళు మూడు నూట ఒక్క ఏళ్ళు చేసి ఇతను ఆ విధంగా మృదిత కషాయా సకల దోషాలు కషాయాది దోషములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ పోయినాయి ఇప్పుడు అతనికి ఆత్మస్వరూపాన్ని చెప్తున్నారు ఎటువంటి ఆత్మస్వరూపము స్థానత్రయ దోష సంబంధ రహితం ఇప్పుడు ఆత్మని చెప్పాలనుకోండి ఆత్మని చెప్పాలంటే మూడు స్థానాల ద్వారానే ఆత్మని చెప్పాలి మరో లేదు మీరు నిరపేక్షంగా అంటే ఏ స్థానంతో రిలేటివ్ కాకుండా నిరపేక్షంగా అప్సం చూసుకునే ఆత్మను చెప్పేదంటూ ఏమీ లేదు మీరు ఆత్మను చెప్పాలంటే ఎలా చెప్పాలి సాపేక్షంగా చెప్పాలి దీనితోటి ఆ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో ఏ మూడు స్థానాలు స్థానాలు అంటే అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశక్తి వ్యవస్థ అవి ప్రకాశిస్తున్నాయి వాటిని పట్టుకుని వాటిల్లో ఏదో ఒకటి పట్టుకోవాలి పట్టుకుంటే మీ వాక్కుకి ప్రవృత్తి ఉంటుంది You can say a few words. If you say this, you can say that you have, have, have no way to move forward. What do you think? You can take a hundred years of knowledge. You can take a hundred years of knowledge. You can take a hundred years of knowledge. You can ask a question. What is the question? Is it self-sufficient and independent? అంటే అది స్వతంత్రంగా చూసే శక్తిని కలిగి ఉన్నది అది ఇతరమును ఆశ్రయించుకుండగా తనంత తానే సర్వసమర్థంగా దానికి ఉండే సామర్థ్యం సామర్థ్యం ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ అలాగంటి దాది అని ప్రశ్న వేసుకోవాలి కన్ను కాదు కన్ను వెనకాల ఉండి కన్నుకు చూపు శక్తిని అనుగ్రహించేటువంటి అది ఆత్మ చైతన్యముక్షు కన్ను అన్నది జాగ్రత్త అవస్థలో ఉంటుందా ఎక్కడెక్కడ ఉంటుంది జాగ్రత్త అవస్థలో ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవస్థలో మనకు అనుభవానికి వచ్చేటువంటి రూపజ్ఞానాన్ని బేసిక్స్గా చేసుకుని రూపజ్ఞానానికి ఆత్మ మూలము అని అలాగే పాయింట్అవుట్ చేయాలి అయితే రూపజ్ఞానం ఎప్పుడూ కూడా విశిష్టంగా ఉంటుంది పర్టికులర్గా ఉంటుంది అంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది కాబట్టి రూపజ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆత్మ ఈ రూపజ్ఞానానికి ఉండే పరిచ్ఛేదం తగులుతుందా తగలదా ఆ పరిచ్ఛేదము అనే దోషం ఆత్మ చైతన్యమునూ ఉంటుందా ఉండగా ఉండదు స్థానాన్ని ప్రకాశింపజేస్తోంది జాగ్రత్త స్థానాన్ని కానీ జాగ్రత్త దోషం ఏది కూడా అస్వస్థ రూపంలో ఉండట్లేదు స్వప్నంలోకి రా దేహాన్ని తీసుకోండి జాగ్రత్త దేహం ఉన్నది జాగ్రత్త మనుగడను శక్తిని దానికి జీవితాన్ని ఇచ్చి దీన్ని దేహంగా దేహమని మీరు దేని అంటున్నారో దేహమని దేన్ని అంటారు ప్రాణంతో ఉజ్వలంగా ప్రకాశించేదాన్ని కదా దేహమని మీరు అంటున్నారు ఆ దేహానికి ఆ ఉజ్వలతని ఆ సత్తని ఆ స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉన్నది అదే ఆత్మ అని అయితే మరి దేహానికి దోషాలు ఉన్నాయి ఏమిటి సుమసనే సుమసన గుణాలు కానీ అంధే అంధ శ్రామ మరి దోషాలు ఏంటంటే నశ్యతి నశి ఈ దోషాలు కూడా ఆత్మ చైతన్యానికి అంటవు అని స్థానాన్ని ప్రకాశింపజేస్తోంది స్థాన దోషం సంబంధం లేనిది అలాగే స్వప్నం స్వప్నాన్ని ప్రకాశింపజేసే చైతన్యం ఆత్మయే ఓకే ఆత్మ అనే వెలుతురులోనే మీకు స్వప్నం ప్రకాశిస్తోంది ఇప్పుడు స్వప్నంలో మీకు జగత్తు కనపడుతోంది ఆ జగత్తుని ప్రకాశింపజేసి ఇది ఉన్నాడు ఆ సూర్యుడు ఆ జగత్తుని ప్రకాశింపజేసి ఈ సూర్యుడు ప్రకాశింపజేయడే స్వప్నాన్ని ఈ సూర్యుడు లేడు మరి అక్కడ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది స్వప్నంలో వెలుతురుంది కదా వెలుతురులైతే మీకెలా తెలుస్తుంద నేను లేదా ఆ వెలుతురు ఎక్కడి నుంచో ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది తెలివి అనే వెలుతురు ఎరుక అనే వెలుతురు కాబట్టి స్వప్నావస్థనందనే ప్రకాశింపజేస్తుంది కానీ స్వప్నంలో ఉన్నది అన్ని మిథ్య కళ్ళ ఏదీ సత్యం కాదు ఆ దోషము స్వప్నానికి ఇంకా ఏవో కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషము ఉదాహరణకి గ్రంతివా అప్రియ వేక్ వా ఇవన్నీ స్వప్నగత దోషాలు ఆ దోషాలు ఏవి కూడా అంటే స్వప్నావస్థింద ఉండేటువంటి అనుభవాన్ని ప్రకాశింపజేస్తుంది కానీ ఆ అనుభవంలో ఉండే దుఃఖము అనే దోషము ఆ ప్రకాశింపజేసే ఆత్మకు తగలదు తగులు కొనదు అది స్వప్నావస్థ దోషవర్జితం ఆత్మ ఇదే సమస్య అండి ఇప్పుడు దీని దీనికి వేదాంతంలో ఉన్న సమస్య ఏంటంటే ఇదే ఇట్ పెరేట్ అండ్ గెట్ ట్రాన్స్పెంట్ ఇట్ ఈజ్ విమానెంట్ అండ్ ట్రాన్సెండెంట్ ఎక్ట్ వన్ జాగ్రత్త అవస్థను అంతని వ్యాపించి ఉన్నది ఏంటి ఆత్మ చైతన్యం అయితే జాగ్రత్త అవస్థ లక్షణాలు గుణాలు కానీ దోషాలు కానీ ఆత్మ చైతన్యానికి తగులుకుంటాయా తగులుకోండి ఇది విమనెంట్ ఇది వెకింగ్ స్టేట్ యట్ ఇట్ ట్రాన్సెండ్ స్టేట్ అతీతంగా ఉంటుంది ఇది ఇప్పుడు వెయికింగ్ స్టేట్ జోన్కి రాకుండా అతీతంగా ఉందంటే కష్టమే ఉందండి ఇప్పుడు విమానం ఉంది విమానం బస్సును ఢీ కొనదు ఎందుకంటే అది రోడ్లకు అతీతంగా ఉంటుంది ఎక్కడో దాని దాని పాస్ట్ వేరు ఆకాశంలో సంచారం చేస్తుంది కాబట్టి బస్సుని ఢీకొనదు ఇంకో విమానాన్ని ఢీకుంటుంది కానీ అలా అవుతూ ఉంటుంది ఇంకొన్నప్పటిల్లో ఇంకో విమానాన్ని ఢీకొడం అన్నది చాలా సార్లు అయింది ఢిల్లీలో అయింది ఒకసారి ఆ అలా అవుతూ ఉంటుంది కానీ అది వచ్చి బస్సుని ఢీకోవడం అనేది అవ్వదు ఇప్పుడు ఆత్మ చైతన్యం జాగ్రత్త వస్తుగా అతీతం అనుకోండి ఓకే జాగ్రత్త అవస్థ గుణదోషాలు దానికి ఎందుకు తగులుకుంటాయి దానికి తగులుకోవు అలా కాదు జాగ్రత్త అవస్థ వ్యాప్తించి ప్రకాశింపజేసి ఇది ఆత్మచైతన్యాన్ని అయితే మరి గుణదోషాలు జాగ్రత్త అవస్థకి దాన్ని తగులుకుంటాయి తగులుకోవు ఇక్కడ ఆచార్యులు అందరూ పిల్లి మొక్కలు వేస్తూ ఉంటారు ఈ పాయింట్ దగ్గర ఆత్మచైతన్యమే ఈ వ్యక్తిత్వాన్ని ప్రకాశంపజేసుకోండి అది అందరూ నేర్చు పెట్టారు అయితే వ్యక్తిత్వం యొక్క దోషాలు అంటే ఒప్పుకోండి వ్యక్తి పరిచ్ఛిందుడు కాబట్టి ఆత్మ పరిచ్ఛిన్నము అని రాసుకుంటే అర పుష్స్థానం అదే పాఠం జరుగుతూ అరక్షతం చేస్తారు అనిలే కాబట్టి స్థానత్రయం అలాగే ఇంకా సుశుత్యవస్థకి రండి దాంట్లో ఉండే దోషమేట అజ్ఞానం నాహమత్ర భోగ్యం పశ్చామే అజ్ఞానం సుశుత్వస్థకి డెఫినెషన్ ఉంది ఒక వాక్యం ఉంది ఎలా చెప్తారంటే అహం సుఖమస్వాసం నటించన అదే దిశం అని అన్నారు శంకరులు ఎక్కడో భాష్యంలో అన్నారు చాలా అందమైన ప్రయోగం లుంగులు అస్వాప్తం అంటే లుంగు అదే దిశం అంటే లుంగు లుంగు ప్రయోగాలు కఠినమైనవే అందమైన ప్రయోగాలు సో నేను సుఖంగా నిద్రపోయాను ఏమీ తెలియలేదు నాకు కదా బయట వర్షం పడింది వీడికి తెలియలేదు ఏమీ తెలియలేదు అంటే ఇప్పుడు సతృప్తిలో ఏ ఏ అంశాలున్నాయి ఆనందాంశము అజ్ఞానాంశము రెండు ఉన్నాయి ఆనందాంశం దేవుడిది అజ్ఞానాంశం వీటిది వీటి దేవుళ్ళు కలిసినప్పుడు కూడా వీడి తన స్వధనాన్ని తన స్వంతాస్తిని విడికి పెట్టుకుండగా దేవుళ్ళు విలేనంటారు మళ్ళీ దేవుళ్ళు బయటకొచ్చినప్పుడు తన స్వంతాస్తిని పెట్టుకు వస్తాడు ఏమిటి ఆస్తి అంటే అజ్ఞానం కాబట్టి సుశుత్యవస్థ అనుభవానికి వచ్చి అజ్ఞానం ఎదురుగలదో నాకేమీ తెలియలేదు అనే అజ్ఞానం ఉన్నది కదా ఆ అజ్ఞానం ఎదుగలదో ఆ అజ్ఞానాన్ని అజ్ఞానము ఆత్మస్వరూపానికి అంటారు ఆత్మస్వరూపం చేతనే ప్రకాశంపజేయబడుతుంది అయినా ఆత్మస్వరూపాన్ని టచ్ చేయదు ఇటువంటి ఆత్మను ఆత్మనస్వరూపం దాని అప్పుడు దాని లక్షణం ఏంటంటే ఇంత ఒరిజినల్ గా చెప్పింది అపగతపాత్మ విజరో విమృత్తి శోక విధిఘత్స అపిపాసామత్య సంకల్ప అని చెప్పినటువంటి ఏ ఆత్మస్వరూపం కలదు దానిని మళ్ళా ప్రజాపతి గారు ఇంద్రుడి కొరకు బోధించినారుమైపోహోవాచ ఇప్పుడు ఈ నూట ఒక్క సంవత్సరాల మీద ఉన్నమాటల్ని వ్యాఖ్యానిస్తున్నారు కానీ ఏకశతం వర్షాన్ని సంపేరు సంపన్నాహు ఆ విధంగా ఆయన చేసిన బ్రహ్మచర్య కాలము ఏళ్ళు ఒక ఏడాది మీద ఏడాది పోగుపడి పోగుపడి నూట ఒక్క సంవత్సరాలు అయినాయి ఆయనకి బ్రహ్మచర్య నూట ఒక్క సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో వీలు చాలా ఎట్లీ గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించేస్తారు క్లస్ కింద ప్రవేశించేస్తారట ఎస్ఎస్ఎల్సీ పాస్ అయిపోయి మెట్రిక్కు ఎస్ఎస్ఎల్సీ పాస్ అయిపోయి రైల్వేలో క్లస్ కింద ని అయిపోతారు ఇంకా జాయిన్ అలా సాగతీసి సాగతీసి సాగతీసి నలభై రెండేళ్ళ సర్వీస్ అంట నలభై రెండు ఏళ్ళ సర్వీసే రిటైర్ అయ్యారు ఈ నలభై రెండేళ్ల సర్వీస్లో ఏమైనా సాధించామంటే ఎవరు సాధించామండి ఇల్లు ఒకటి కట్టుకున్నాము వారు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు పేరెంట్ ఆలు వచ్చేసి వాళ్ళందరినీ సెటిల్ చేసేసాను ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు వాళ్ళు మనవాళ్ళు కూడా వచ్చేసారు తర్వాత ఏమో ఇన్సూరెన్స్లో చేసుకున్నాము తర్వాత ఇంకేముంటుందండి ఇలాంటి ఇంకేమైనా ఉంటే ఏమైనా నాకేం దోషం లేదు ఇవి చేసాము ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు కాశీయాత్ర కాలాష్టకం నలుగురు మందికి మా బంధువులకే మా బావమృతులకి వాళ్ళకే వాళ్ళకే మళ్ళీ పైదాళకెందుకు వాళ్ళ గుడి గుడి గురితో వాళ్ళకి భోజనం పెట్టేస్తే ఇంకా స్పర్గానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఉంటాము దీంతో దురదృష్టం ఏంటంటే ఈ నలభై రెండేళ్ల సర్వీస్లో సంపాదించింది అంత కేజాగ్రై ఏది మెద అది అది దాంట్లో ఉన్న దురదృష్టం ఏది మెదల్దాం పటాల్ ఎక్స్పీరిస్ లో హ్యాస్ టూ క్యారెక్టర్స్ రెండు లక్షణాల క్యారెక్టరిస్టిక్ ఒకటే ఇన్స్ఫియ రెండు ఇటీ సూపర్ ఫిషియల్ ఉన్నప్పుడు మన హృదయపు లోతులను అది స్పృశించలేదు పోని పై పైనే ఉంటుంది పోనీ కొని మనస్సుల్లోనే ఉంటుందా అంటే కొద్ది కాలమే ఉంటుంది సూపర్ ఫిషియల్ అన్ని ట్రాన్స్ఫియల్ అది మానవుని యొక్క మానవుడు ఈ లోకంలో సంపాదించే వాటి యొక్క లక్షణం ఎంతో సర్వీసు నుంచే ఉపయోగం ఏంటి మేము ఆత్మ విచారం చేస్తున్నాము ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు అది కావుట్ అవుతుంది వాట్ యూ హ్యావ్ డెత్ వాంట్ ఆస్టర్స్ వాట్ యూ హ్యావ్ డెత్ విల్ ఆస్టర్ వాట్ యు కాబట్టి ఆత్మవిచారాన్ని చేయాలి ఎంతకాలం చేయాలంటే ఆ సుక్తే రామృతే కాలం నయో ద్వేదాంత చింతయ్యాలి మరణించే వరకు ఆత్మవిచారాన్ని చేయాలి మరణించడం ఆత్మకు దేహం దేహానికే కానీ మరణం ఆత్మకు మరణం లేని నేత నూట ఒక్క సంవత్సరాలు సంపన్నములయ్యాయి ఈయన స్వర్గలోకంలో ఉన్నటువంటి సంవత్సరాలకు సంపన్నత్వం ఉండదు అవుకే లేదా డ్రాగడాన్ సంవత్సరాలు డ్రాగాన్ అవుతాయి కానీ ఆత్మ విచారం చేసిన సంవత్సరాలు మాత్రం ఆ రోజులు మాత్రం అవి సంపన్నములు అవుతాయి యదాహులోకే శిష్టాహ ఈ కారణం చేతనే లోకంలో పెద్దలు మహాత్ములు ఇలా చెప్తూ ఉంటారు గొప్పగా చెప్పుకుంటారు మేము ఏకశతం హవై వర్షాన్ని మగవాన్ ప్రజాపత బ్రహ్మచర్యము ఇంద్రుడు ప్రజాపతి గారి వద్ద సప్తమైన భక్తికి వర్ధానర్థం ప్రజాపతి ఎందు అంటే ప్రజాపతి గారి వద్ద నూట ఒక్క సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని తపస్సు చేసుకుంటూ వేదాధ్యయనం చేసుకుంటూ ఆత్మవిచారం కోసం అలా ఉండిపోయినాడు ఎంత మహిమాత్మది అని అలా చెప్పుకుంటారు గొప్పగా చెప్పుకుంటారు అదే అంటారు ఆయన తదే తత్ ద్వాత్రింశత ఇత్యాదిన దరిశితమితి ఆఖ్యాక అపశృత్య శ్రుత్యోచ్యతే ఏమన్నా నోటొక్కటి ఎలా అయింది ఆ కౌంట్ చెప్పాలి కదా అంటే చూడండి తది ద్వాద్రం శతం ద్వాత్రిమిశం అనే అంతకుముందు ముప్పై రెండు మీరు లెక్కేసుకుంటే ఆ కౌంట్ మీకే తెలుస్తుంది ఇంకా స్కృతి కౌంటి చేయట్లేదు పరిస్థితులు అదంతా సృతించడం అయ్యింది మళ్ళీ అవన్నీ గుర్తి నోటొక్కటే అని చెప్పక్కర్లా కాబట్టి స్థితింక్ ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టేసి ఆఖ్యాయికాతహ అపసృత్య అంటే ఇంద్రుడు ప్రజాపతి గారి మధ్య నుండే డైలాగుల రూపంగా ఉండే దాథ నుంచి పక్కకు జరిగి అంటే ఆ డైలాగుల యొక్క ప్రసంగం కట్టి పెట్టేసి ఇప్పుడు స్థుతి తన అభిప్రాయాన్ని చెప్తాను ఏమని ఎంత వీడు నూట రెండు సంవత్సరాలు ఉన్నాడని చెప్పి నూట ఒక్క సంవత్సరాలు ఉన్నాడని పెద్దలు అనుకుంటారు ఇది అంత మహిమోపేతమైన అని స్థుతి చెప్తాం ఏ ఇలా జరిగిందండి ఇది స్థుతి ఇలా జరిగింది ఇది తెలుసా ఈ సంగతి కిలా ఏ వంకెల ఏతత్ వక్తాలతో ఈ విధంగా జరిగింది ఏమైందంటే ఇంద్రత్వాదీ గురుతరం ఇంద్రేనాపి మహతాయత్నేనా ఏకోత్తర వర్షశకృతాయాసేనా ప్రాప్తమాత్మజ్ఞానం ఒక మహారాజు ఉన్నాడు ఆయనకి ఆ కళ ఏమని మహారాజు జమీందల వాటె ఒక సన్యాసి ఉన్నాడు కల్లో ఆ సన్యాసి ఊరుబడి తాజు చెట్టు కిందో మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఆయన జోన్లో ఇంత పెద్ద వజ్రం ఉంది కోహినూరంత వజ్రం ఏదో వజ్రాలకి క్యారెట్లలో రెక్కస్త మంచి పెద్ద వజ్రం ఉంది అని కలవచ్చుంది ఆ వజ్రం నువ్వు తెచ్చుకో అని కలవచ్చుంది ఈ తెల్లవర్భావం వచ్చింది కళ అంటే తెల్లవర్భావం వచ్చిందంటే నిదామని ఒక అభిప్రాయం సరే లేచాడు నేట్ కాసేది కాగి మంత్రి గారితో చెప్పాడు ఇలా వచ్చింది కళ అని అది పోనీ సత్యమో కాదో వెరిఫై చేసేయండి వజ్రం మనకుంటే మంచిది రాజులతో వజ్రాలోకి కావాల్సి ఉంటుంది అలాగే మహారాజులో ఎలా ఉండదు కదా సో పరిగెత్తుకుని వెళ్ళాడు రసాయిం ఎళ్ళాడు ఊరుబోయ అక్కడ సన్యాసం కూర్చుంది ఆయన బుధాన్ లో జోలు కూడా ఉంది ఆయన అడిగాడు ఏమన్నా జోలులో ఏముంది అని అడిగాడు ఏముంటాయి నాదే చిన్న చిన్న విషయాలు వస్తువులు ఏమో ఉన్నాయి అది కాకుండా వజ్రం ఒకటి పెద్ద వజ్రం కూడా ఒకటి ముందు చెప్పాడు ఆయన ఆయన ఆయన మామూలుగా చెప్పాడు ముక్కుపోయిన డబ్బా ఉందన్నట్టుగా చెప్పాడు చెప్తే మహారాజ్ అన్నాడు ఆ వజ్రం నాకు ఇవ్వ ఇస్తారా అని అడిగాడు అది తీసుకోవాలని ఆయన ఎలా దేవుడు తీసాడో మీరు చేతులు వచ్చింది మళ్ళీ ఆయన పన్ను తీసుకుంది మహారాజు మహానంద పడిపోయాడు మహానంద పడిపోయి వచ్చేస్తుంది మొత్తం తన అంతస్పరంలో ఈనాడు వరకు ఏ ఇంత గొప్ప వజ్రం ఏది లేదని ఆయన దగ్గర ఉండే రత్న పరీక్షలకు సర్టిఫికెట్ ఇచ్చాడు ఈ వజ్రం లాంటి వజ్రం ఏది లేదు కొన్ని కోట్లు జరిపారు కళ ఎంత గొప్ప కళ అని చాలా అప్పుడు అతనికి స్ట్రైక్ అయింది ఆ సన్యాసి అలా అసలు దాని గురించి ఏమి పట్టించుకోలేదు జోన్లో విసుకు తిరుగుతున్నాడు అది దాని మాత్రం అబద్ధం కూడా చెప్పలేదు లేదని అబద్దం చెప్పలేదు ఉంది ఊరికి ముందే ఉందని చెప్పేశాడు నా కావాలని ఇలా తెలిసి అదేదో ముక్కుమున్న డబ్బా ఇచ్చినట్టుగా అలా ఇచ్చేసేది ఏమిటి ఏమిటి అసలు ఇది రహస్యం అని ఆశ్చర్యమే లేచి మళ్ళీ ఆ మహాత్మ దగ్గరకు వెళ్ళాడు ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన దృక్ష అయిపోయింది జోన్ తప్ప లేకపోతే తప్పన్నాడు ఆయన వెళ్ళి ఆయన ఆపాడు ఏ మహాత్మా మీరు సందేహం ఉంది చెప్పాలి అంటే మీ దగ్గర ఆ వజ్రాన్ని మీరు అంతా ఒకటిగా దానికంటే విలువైందేదో ఒకటి మీ దగ్గర ఉండి అది ఏమిటో నాకు చెప్పండి అంటే ఆయన ఉన్నారు అది ఆత్మ జ్ఞానము మరి అది నాకు అనుగ్రహించండి అంటే అది నీకు అనుగ్రహించాలంటే వజ్రం ఇచ్చినంత తేలికగా ఇవ్వడం కుదరదయ్యేది వజ్రం అంటే నువ్వు కావాలన్నావు నువ్వు రాజువీ ఇవన్నీ పోలీసుకుంటూ ఉంటావు ఇలాంటివి నీ ఖజానాలో పెట్టుకుని మురిసిపోతావు అని నీ పొన్న నేను ఎందుకు నా దగ్గరికి అనవసరంగా ఉందని నేను బ్రహ్మపడుతూ నీకు ఇచ్చాను అది కానీ ఇవ్వాలంటే అలా కుదరదమ్మా నువ్వు వెళ్ళి నీ కొడుకు యుక్త వయస్సుకునే అదే మరి వారికి పట్టాభిషేకం చేసేసి ఈ రాజవస్త్రాలన్నీ నిద్రపెట్టేసి మామూలుగా బుధం మీద ఒక కొండారా భార్య ఆవిడ వస్తారంటే అవన్నీ కూడా తీసుకువెట్టారా ఆవిడేమో రాజవాసంలో రాజమా రాజమాత కింద కొంతకాలం ఉంటానంటే అవి ఆశీర్వించి నేను లేచారా అక్కడ ఆ ఫలానా అడవిలో ఉంటాను అక్కడికి వచ్చేది మరి భోజనం మాట అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది భోజనం ఏదో ఉంటుందో అప్పుడు దీనికి ఆత్మ జ్ఞానం అది సందర్భం అది కథ ఆ కథ ఇక్కడ సందర్భం కుదిరిందా లేదా ఒకప్పుడు కథలు కుదిరితే ఒకప్పుడు కుదరవు కుదిరిందని ఇప్పుడు కుదిరిందని నేను అనుకుంటున్నాను ఇంద్రుడు ఆయన ఆయన ఆత్మజ్ఞానం కోసంటే దాని అర్థం ఏంటి ఇంద్రత్వాదకి గురుతరం ఇంద్ర పదవి కంటే కూడా గొప్పదది ఆత్మజ్ఞానం అందుకోసమే కదా వీర వస్తూ ఉంటాడు వచ్చాడు కొన్ని ఉరికేదో ఇంద్ర పదవి గొప్పదని మాట వరుసకు వచ్చాడా ఆ ఇంద్ర పదవికి నూట ఒక్క సంవత్సరాలు దూరంగా ఉన్నాడు మహాప్రయత్నం చేశాడు ఆత్మజ్ఞానం కోసం ఏకోత్తర వర్ష శతము నూట ఒక్క సంవత్సరాలు ఆయాసపడ్డాడు అంటే తపస్సు చేశాడు శ్రమ పడ్డాడు అప్పుడు దాన్ని పొందాడు ఆ ఎంత విలువైంది అతస్పరం పురుషార్థాంతరమస్ పురుషార్థాలు నాలుగు అంతరం అంటే మరి ఒకటి గ్రామ అన్యోగ్రామ గ్రామాంతరం అన్యస్ పురుషార్థ పురుషార్థానంతరం మరో పురుషార్థం ఇంకొకటి లేదు పురుషార్థాలు నాలుగు ధర్మార్థకామ మోక్షాలు ఆత్మజ్ఞానానికి మోక్ష పురుషార్థము పేరు దీనికంటే గొప్ప పురుషార్థం మరొకటి లేదు ధర్మార్థకామాలు వెంట తక్కువే ఇది త్రివర్గం అది త్రీ ప్లస్ వన్ పురుషార్థాలు వాట కరెక్ట్గా చెప్పాలంటే పురుషార్థాలు త్రీ ప్లస్ చెప్పాలి మూడు ప్లస్ అలాగే కడుతుంది త్రివర్గం అని వాటిని మూడినే ఒకట కడుతుంది ఇది సపరేట్ కాబట్టి దీనికంటే గొప్ప పురుషార్థం మరొకట్లేదు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పట్టుకోవాలి కానీ దీన్ని విదిలిపెట్టి నేను డబ్బు సంపాదించుకుంటాను అంటే వాడు మోక్షం కంటే అర్థానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు దీన్ని నేను భోగాలు అనుభవించాలి ఏమో సినిమా ఉంది లేకపోతే వాళ్ళ పార్టీ ఉంది అనే ఆత్మజ్ఞానాన్ని విదిలిపెట్టాడు అనుకోండి కామ పురుషార్థాన్ని నేనేమో పుణ్యం సంపాదించుకోవాలి లేకపోతే తీర్థయాత్ర చేయాలి లేకపోతే మరో నదీ స్నానం చేయాలి కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టుకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ధర్మ పురుషార్థానికి విలువని ఎక్కువ చేయడనా సో ఆయా సందర్భాల్లో అన్ని చేయచ్చు ఏది చేయకూడదని నేను అనలేదు మూల మెయిన్ ఫోకస్ మొట్ట ఆత్మ జ్ఞానం మీద ఉండాలి దీనికంటే గొప్పది మరొకటి లేదు అని ఆత్మజ్ఞానం యొక్క మహిమని ఈ కథ చాలా గొప్పగా స్థుతిస్తోంది ఆత్మజ్ఞానము అంటే ఫిజిక్స్ జ్ఞానం లాగా లేకపోతే ఇంజనీరింగ్ జ్ఞానం లాంటి గారు ఫిజిక్స్ జ్ఞానం ఇంజనీరింగ్ జ్ఞానం ఇట్ ఈడింగ్ సమ్ స్టూ ది ఇంటలెక్ట్ వీ హ్యాడ్ స్టఫ్ టు ది బాడీ ఇల్లు అన్నారు ఇల్లు అంటే ఎవరి ఇల్లు నా ఇల్లు నా అంటే ఏంటి దేహము దేహము యొక్క ది బాడీస్ హౌస్ సో బాడీ నిమిత్తమై పోగేస్తాం స్టఫ్ వీ కలెక్ట్ స్టఫ్ ఫర్ ది బాడీ దాన్ని మైండ్లో రాగద్వేషాలు ఇమోషన్స్ని మనం పోగేస్తాం పుట్టినప్పుడు ఏ రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు పిల్లవాడు శిశువు పెరిగి పెరిగి పెరిగి పాతికేళ్ళు తేపడికి వాడు మనస్సు నిండా రాగద్వేషాలు పొక్త అయిపోతుంది మనస్సు అది మనస్సు చేస్తాం ఇంక ఇంటలెక్ట్లో స్టక్ చేసుకుంటూ పోవడం అది కాదు అలాగే పరిగ్రహం కాదు ఇంటలెక్టులో నింపుకుంటూ అది కాదు ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అంటే ఇంటలెక్ట్ దేహాన్ని ఉపయోగించుకోవాలి మనస్సును ఉపయోగించుకోవాలి ఇంటలెక్ట్ ను ఉపయోగించుకోవాలి అట్ దిం టైం యూ హెవ్ టు ట్రాన్సెండ్ ఆల్ దీస్ థింగ్స్ సో ది డిస్కవరీ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ జాయ్ అది ఆత్మజ్ఞానం అంటారు ఇంటలెక్ట్ ని టెర్మినాలజీతో స్టఫ్ చేయటం అని కాదు ది డిస్కవరీ డిస్కవరీ డీప్ విత్ ఇన్ ఐ అండర్స్టాండ్ దాన్ని ఆత్మజ్ఞానం అంటారు హృదయాంతరాలములలో నాకు విషయం స్పష్టంగా అనుభవానికి వస్తోంది స్వాత్మ సౌవేధ్యము అని శంకరులు అనేక పర్యాయాలు ఉంటారు నాకు స్పష్టంగా అనుభవానికి వస్తోంది ఏమది నా స్వరూపము శాంతి ఆనందములు శాంతి కోసం ఆనందం కోసం నేను బాహ్యం మీద ఆధారపడే పనే లేదా నా స్వరూపము పూర్ణము బాహ్యం బాహ్యం దాని స్థానంలో ఉంటుంది ఇట్ రిలేమ్స్ ఇన్ ఇస్ ప్లేస్ ఇప్పుడు దాన్ని మరింత ఎండలిస్ట్ చేయటం అందంగా తీయాల్సిన అవసరమూ లేదు అయితే దాన్ని దాన్ని తీసి కొట్టేసి బయట పారేయాల్సిన పని లేదు దాని స్థానంలో ఉంటుంది లెట్ ఇట్ ప్లేస్ బికాస్ ఐఎమ్ నాట్ డిపెండెంట్ అప్ ఆన్ ఇట్ దాని మీద వ్యతిరేక భావం అసలు ఏసీయ భావం నిర్మా కూడా మళ్ళీ ఆ కాదు దాని స్థానంలో ఉంటుంది అది మిక్స్ది ఇన్నర్ పీస్ అండ్ జాయి కోసం నేను బాహ్యం మీద ఆధారపడను బాహ్యం అంటే మూడని చెప్పాను నా బాహ్య పరిస్థితులు బాహ్య పదార్థములు బాహ్య వ్యక్తులు వీటి మీద నేను ఆధారపడను అది ఉంటే మాతావరసం అనుకోవడం కాదు దట్ ఇన్నర్ డిస్కవరీ ఏదైతే దాన్ని ఆత్మజ్ఞానం అంటారు అదే ఆత్మజ్ఞానం అంతేగాని ఆత్మజ్ఞానం అంటే సఫింగ్ ది టెర్మినాలజీ అది కాదు ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం యొక్క మహిమ చాలా గొప్పది అని స్పృతించారు ోపనిషత్ శాంకర భాష్యే అష్టమాధ్యాయస్ ఏకాదశండ ఇప్పుడు మళ్ళీ బోధిస్తున్నారు ఇంతకు ముందు మూడు అవస్థలని అంటే అవస్థాత్రయ విచారాన్ని ఒక అందమైన కథ ద్వారా చేసాం మనం కథదారిని కథ నడిచిపోతోంది మూడు అవస్థల యొక్క ఇప్పుడు అవస్థల అతీతమైన ఆత్మస్వరూపంలో ప్రవేశించాం చాలా ముద్దయిన ప్రణాళిక మఘవన్ మత్యం వా ఇదం శరీరం ఆప్తమృత్యునాద అమృతరీర అధిష్టానం ఆప్తో వైసరీరయాియాభ్యా వైసరీరస్ సత వసంతం చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి ఈ వాక్యాల్ని చాలా తరచుగా శంకర్ కోర్చేస్తూ ఉంటారు అశరీరం వా వసంతం న ప్రియా ప్రియ స్పృశత ఒక లాశరీరస్య క్రియాప్రియోరపహతి నాస్తి అదే నా వైతో మొదలవుతుంది నా వై సరీరస్య క్రియాప్రియోరీరస్తి లా యూనివర్సల్ లాస్ అఫ్ వేదాంత అవి బోధిస్తున్నారు ముందు వైరాగ్యాన్ని బోధిస్తున్నారు వైరాగ్యం ఉండాలి తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉండాలి తీవ్రమైన వైరాగ్యం అంటే ఏసీయ భావం కాదండి అయింది వైరాగ్యం అంటే ఏసీయ భావం కాదు వైరాగ్యం అంటే సమలోష్టాశ్మ కాంచన శ్రీకృష్ణుడు అంటారు ఎదుర్శ్యా లాభ సంతృష్ట అంటే ఆరోగ్యంలో వస్తాయి అసలు గీతా శ్లోకాలు ఎల్లట్లు అంటే ఎంత విలువైన శ్లోకాలు ఉంటాయి సో ఎదుర్ఛా లాభ సంతృష్ట అనేదో మొదలవుతుంది సమలోష్టాత్మకాంచోగంటే ఎవరు యోగి అంటే సమల్ హష్టాత్మకా అంచనా మట్టిగడ్డకి బంగారానికి పెడలే రెండవ ఉంటాయి మట్టిగడ్డ కనపడింది అనుకోండి ఏమవుతుంది ఏమవు జస్ట్ లుక్ ఎట్ ఇట్ ఇన్ఫరెంట్ దాని ఎందు ఒక రకమైన ఉదాసీన భావంతో మట్టిబిడ్డను చూస్తారు సపోజ్ అక్కడ యాభై కులాలు బంగారం ముద్దపడి ఉందనుకోండి హౌరు ఉదాసీన భావం దాన్ని తీసుకెళ్లి జోన్లో తెచ్చుకుని మట్టిబిడ్డ తీసుకెళ్లి బయట పారేసి వచ్చాడు అనుకోండి అంటే దాడి ద్వేషాలు ఉన్నాయని మట్టిబిడ్డనో దాని స్థనంలో ఉంటుంది దాన్ని ఏమీ చేయనక్కర్లేదు దానికద్దే బయట పారేద్దని నా అభిప్రాయం కాదు దాని ఎందుకు ఉదాసీన వైఖరి ఉండాలి అలాగే ఇంత ముద్ద బంగారం ఉందనుకోండి ఉదాసీన వైద్యం ఏం చేసుకుంటాం ఈ బంగారం మనం మనకు రాక్షణమే కాదు కాబట్టి అది అది యోగి యొక్క లక్షణం వైరాగ్యం ప్రియమపరమైన వైరాగ్యం ఉందా అది లేంటే వేదాంతం అనుభవానికి నేను కొంత ఎమోసిస్ చేస్తూ ఉంటాను వైరాగ్యం మీద నిష్కామ భావం ఎందుకంటే వైరాగ్యం అంటే నిష్కామే ఇది ఒకటి అదొకటి కాదు మీరు సక్రమంగా పూజ చేస్తున్నారనుకోండి మీకు వైరాగ్యం ఏమున్నట్లు లెక్క ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వెంకటేశ్వర దీపారాధన కలిస్తే అన్నారనుకోండి దాంట్లో వెంకటేశ్వర దీపారాధన బాగుంది కానీ ఆయుధ మనకు ఆయుష్ ఎందుకండి ఉన్నాయి ఇప్పటికే ఇంకే ఎక్కువ ఏంది అనుకుంటుంటే ఇంకా ఆయుష్ ఎందుకు అలా ఉండాలి ఎందుకంటే ఆయుష్ ఎందుకండి ఆరోగ్యం కావాలి ఎందుక ఆరోగ్యం లేదంటే ఈశ్వరన్నా ఆరాధించుకోవాలి తపస్సు చేయాలి ఆత్మనిష్టని పొందాలి జ్ఞానాన్ని సంపాదించాలి ఈ దిక్కుమానుల దేహం ఆరోగ్యంగా ఉంటేనే ఆటంకం అయింది ఇంకా దీనికి రోగం వస్తే మరింత మెడకి గుడ్డిబు పుట్టినట్టు అయిపోతుంది దాన్ని నిర్వహించుకోవడంతోనే సరిపడుతుంది కానీ ఆ ఇంటి మంటలు వస్తుంటూ ఉండడం గోకుంటూ ఉండడం అది అలా ఉంటుంది దేహంతో నిజంగా పెద్ద న్యూసెల్స్ కింద కాబట్టి దాన్ని అది ఆరోగ్యంగా ఉండడం ఎందుకంటే పిల్లవాడికి పిల్లవాడు వాడికి చక్కగా కడుపు నిండా పాలు పట్టయి వాడికి కావలసిన బొమ్మలు అన్ని ఇచ్చేసేయండి ఎందుకంటే వీడు గోడ భరించలేకుండా ఉన్నాం కొంచెం ఎంతో ప్రశాంతంగా బతకాలి పుస్తకం చూసుకోవాలంటే వీడు తెరుగుమని మొదలుపెట్టి వేరుస్తూనే విసిగించేస్తున్నాడు వాడికి కావలసిన బొమ్మలన్నీ ఇచ్చేసేవి వాడికి కావలసిన పాలు వద్దత అన్నీ వాడు కొంత ప్రశాంతంగా ఉంటే వాడు బొమ్మలు చేస్తే అన్నట్టు దేహాన్ని అందుకోసం దేహాన్ని ఆరోగ్యంగా అచ్చ అదర్వైజ్ ఎందుకు దేహానికి ఆరోగ్యం అదర్వైజ్ ఇంట్లో కొత్త సో ఐశ్వర్యం ఐశ్వర్యం జరిగి కూడా బరువు పెరుగుతుంది అండి భారం జరుగుతుంది ఉన్న ఐశ్వర్యం చాలా ఇంకా ఏమైనా చేతనైతే ఉన్న ఐశ్వర్యాన్ని కొంచెం కొంచెం ట్రినింగ్ ప్రాసెస్ ఇస్తే మంచిది ఎవరికైనా ఇవ్వాల్సింది ఉందనుకోండి అది ఇచ్చేసి అమ్మాయ్యా అని ఓకటి పిలుపు ఎవరికైనా ఆస్తి వాటాలు పంచిపెట్టాల్సిన సమాచారం ఉందనుకోండి పిలిచేసిన ఆయనలరా మీరంతటి వాళ్ళు మీరు అయ్యారు ఈ ఆస్తులు నేను ఎంతకాలం మోసానో ఇంకా నేను మొదలైనరా మీ ఆస్తులు మీరు తీసేసుకోండి అని ఎవరి వాళ్ళు దిప్పేసి ఇరికేటప్పుడు పట్టుకుంటారు నన్ను నువ్వేం చేస్తావంటే మీరు రెండు మెతుకులు పెడితే తింటాల్లో అయితే వీధి పోతానని చెప్పడం దిక్ష ఇంట్లో భిక్ష వేయడం మీరు నాకు రెండు మెతుకులు పెట్టండి నేను తింటూ ఉంటాను నువ్వు పెట్టకపోతే ఏం చేస్తావంటే అరేనాయన పెట్టి మీరు కాదు పెట్టడం మానేసిది మీరు కాదు ఈశ్వరానుగ్రహం ఈశ్వర ప్రారంధాధీనంగా భోజనం దొరుకుతుందిరా మీరేమిటి పెట్టి మీ తలకాయ మీరు పెట్టాలి నాకు ప్రారంభనం బాగు లేకపోతే వీళ్ళు పెట్టారు కడుపులో జీర్ణశక్తి అనుకోండి వీళ్ళు ఏం భోజనం డైజెషన్ పోయిందనుకోండి వీడు ఏం పోయిన వీడు పెట్టి ఎందుకు దొరికిస్తుంది ఈశ్వరుడు భోజనం పెడతాడు సరక్షిత రక్షత యోహి గర్ధే ఎక్కడ ఉంది భాగవతంలో ఏ సందర్భంలో భాగవతంలోదే ఏ సందర్భంలోనో గుర్తులేదు నిన్ను ఎవరు రక్షిస్తాడని అడుగుతాడు ఎవరో రాజు అడుగుతాడు నిన్నెవడా రక్షించేదా అయితే లాదుగా ఎవడో అంటే ఇప్పుడు గర్భంలో ఉండగా ఎవడు రక్షించాడు గర్భంలో ఉండగా తండ్రి రక్షించాడా తల్లి రక్షించాడా రాజు లోకల్ సింధి రక్షించాడా ఎవడు రక్షించాడు తల్లి రక్షించలేదు ఆవిని ఆవిడ రక్షించుకోలేదు వీడిని రక్షిస్తుంది తండ్రి వీడి తర్వాత వీడేని రక్షిస్తాడు గర్భంలో ఉన్న శిశువుకి తండ్రి ఏం రక్షణిస్తాడు నేను లోకల్ సింధి ఏమి రక్షిస్తాడు ఎవళ్ళని రక్షిస్తారు గర్భంలో ఉన్న శిశువుని ఎవరో ఒకటి రక్షించాడు వాడే రక్షిస్తాడ్రా రక్షిత రక్షిత అంటే లుట్ అండి వడే రక్షిస్తాడు అడే రక్షించగలడు భవిష్యత్తులో కూడా వాడే రక్షిస్తాడు గర్భంలో రక్షిస్తాడు పరీక్షతో అదే చెప్పుకుంటాడు సరక్షిత రక్షత యోహి గర్భే అని కాబట్టి వీళ్ళు భోజనం పెడతారని కాదు అంటే వాళ్ళని ఆశీర్వదించాలి దిశ తీసుకోవాలి తల్లి కొడుకులు కోడళ్ళు భోజనం పెట్టాల్సిన కానీ మనం మనస్సులో అనుకోవాలి ఇదంతా పైకి చెప్పకూడదు మనస్సులో వరకు ఆశీర్వదిస్తూ ఉండాలి పైకి వాళ్ళని కుసామర్త చేస్తూ ఉండాలి అవందరం అని మీరు పెడితేనే ఉంది లేదలేదు కాబట్టి మీరు పెడుతూ ఉండండి అని అన్నారు అని మనస్సులో మనకి తెలుసు పెట్టిది ఒకడు కాదు పరమేశ్వర్ అలా ఉండాలి అంత తీవ్రమైన వైరాగ్యాన్ని కలిగి ఉండాలి లేకపోతే దేహాభిమానంతో బ్రతకటం అది ఒక శాపం అయిపోతుంది ఆయన హే మధవన్ మర్తం ఇదం శరీరం శరీరం ఉంది శరీరంలో ఆత్మ ఉంది ఎందుకంటే ఆయన ఏమనున్నాడంటే ఆత్మన అధిష్టానం అంటాడు తదశ ఆత్మన అధిష్టానం తత్ ఆ శరీరము అస్య ఆత్మన అధిష్టానం ఈ ఆత్మకు అధిష్టానం అధిష్టానము అంటే ఆశ్రయమని చెప్పండి అధిష్టానం అధి అధిష్ అధిష్త్యతిష్ట ఇది అధిష్టానం ఆత్మకి శరీరం అధిష్టానం ఎటువంటి అయితే ఆత్మకు కూడా శరీరం ఉందా లేదు అశరీరస్థ ఆత్మన అధిష్టానం శరీరము లేని ఆత్మకి శరీర సంబంధం లేని ఆత్మకి శరీరం అధిష్టానం తెలుసునండి ఆకాశానికి కొండ అధిష్టానం అదే ఆకాశానికి కొండ అంటే కొండకి ఒక షేప్ ఉంది కదా ఆకాశానికి కూడా షేప్ ఉందా లేదు కానీ ఆకాశానికి కొండ అధిష్టానం ఎందుకంటే ఆకాశము కుండలో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ విధంగా అశరీరమైన ఆత్మ ఉన్నదే దానికి ఈ దేహం అధిష్టానం ఈ శరీరం అధిష్టానం కదటి రెండు వచ్చాయి ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫైనైట్ శరీరం ఫైనైట్ పరిచ్ఛం అల్పం ఈ అల్పంలో అనంతం ప్రకటమవుతుంది అబ్బా ఏం మహిమ ఓ మహాత్ముడు అనేవాడు బిందుమే సింధు సమాహ సమాహువాహయ్ అనేవారు బిందు బిందు కాదు బిందు బిందుమే సింధు సమాహువాహయ్ అనేవాడు బిందువులో సింధువు ఇమిడి ఉన్నది అనేవాడు సో ఇందిర యూసంపు దోమకుప్పగా దోత్సంగా అన్నట్టు సో బిందువులో సింధు ఉంది సింధు అంటే సముద్రం ఆ రకంగా అనంతమైన ఆత్మ ఈ శరీరంలో ఉంది శరీరంలో ప్రకటన అవుతోంది ఇదే మాయంట ఇన్ఫినిట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ది ఫైనైట్ దట్ ఈస్ ది మాయా అది మహిమ మాయాశక్తి యొక్క మహిమ సో మనం చేయాల్సింది ఏంటంటే సంసారం అంటే ఫైనైట్ ని పట్టుకోవడం పట్టుకోవడం అంటే నేను అనే అభిమానానికి పట్టుకోవడం అని అంటారు పట్టుకోవడం అంటే వాళ్ళ చేత కొట్టుకున్న మీదే ఉంటుంది నేను అనే అభిమానాన్ని కలిగి ఉండడం దేహమునందు నేను అనే అభిమానాన్ని కలిగి ఉండడం అది సంసారం అదే దేహంలో ప్రకటమవుతున్న ఆత్మ ఆత్మంతే దేవుడు అండి అది ఆత్మదేవహ ఆత్మంతే దేవుడు అది దేవుడంటే వైకుంఠం ఇదేనండి వైకుంఠం హృదయమే వైకుంఠం ఇదే కైలాసం ఇదే వైకుంఠం ఇది కైలాసము ఇది వైకుంఠం ఉన్నారు పోని వీళ్ళు వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా పోని ఇద్దరికి తోట బాగుంటుంది ఇది ఇది కైలాసం అన్నారు ఇది వైకుంఠం సరిపడింది కదా రెండు ఉన్నాయి సో ఇక్కడ ఈ హృదయంలో హృదయం అనే వైకుంఠంలో ఆత్మదేవుడు ప్రకాశిస్తూ ఉన్నది దాన్ని పట్టుకోవడం అంటే నేను అది అని తెలుసుకుంటే మోక్షం నేను ఇది అని తెలుసుకుంటే సంసారం లేకపోతే దేహానికి నష్టమే వచ్చింది ఎర్రగా ఎరగా బుర్రగా ఉంది కదా అంటే అరే ఎరగా బుర్రగా ఉండడం కాదు ఆత్మీ మృత్యునా ఇది మృత్యువు చేత గ్రస్తమై చాలామంది అనుకుంటారంటే మృత్యు తర్వాత వస్తుంది అనుకుంటాను మృత్యు తర్వాత రాదరా మృత్యువు ముందు పుట్టి తర్వాత దేహం పుట్టుతుంది మృత్యు యొక్క గుప్పిట్లో ఉంటుంది దేహం నాకెప్పుడూ ఒక దృష్టాంతం అంటే పర్టికులర్ కర్శన్ నుంచి చెప్పడానికి అభిప్రాయం న్యూస్ పేపర్ లో చదువుతాం కదా ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కర్శన్స్ అయినా మనం ఒక రకమైన ఇన్పర్సనల్ యాటి చూడ్తో వాళ్ళ సో ఒక ఒక లీడర్ పొలిటికల్ లీడర్ కొనే యూపీ చీఫ్ గా ఉండి కూడా నేను ఇప్పుడు ముప్పై పాదివేళ్ళ తప్ప న్యూస్ పేపర్ చదివి ఇంకా మనసులో వేదాంత రిలేటెడ్ కాబట్టి అలా ఉండిపోయింది మనస్సులో అందులో దృష్టాంతాలు సమాజ సమకాలీన సమాజం నుంచి ఇవ్వడం అర్వాత అవ్వడం ఇక అలా కాకుండా పురాణ దృష్టాంతాలు ఇస్తూ కూర్చుంటే ఇంక ఏ సమస్య ఉండదు ఈ సమకాలీన సమాజం కాదు ఉండదు కానీ పురాణ దృష్టాంతాలు కూడా ఇవ్వదగ్గలే ఆ చీఫ్ మినిస్టర్కి హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చింది అప్పట్లో హార్ట్ అంటే అదిరికాయ ఇంకెక్కడెక్కడా హార్ట్ లేదు ఏదో మద్రాసులో ఏదో వెళ్ళారో మద్రాసులో ఏదో బుద్ధిగా ఉండేది ఇంకా తర్వాత మళ్ళీ ఇంక నెక్స్ట్ స్టెప్ అమెరికా ఆయన అన్నాడు The heart problem is there. It is a killer. But if we go to America, you can avoid death. Anarayashi mimāna is there. America lo mayo clinic because of it. Mayo clinic because of heart because of it, there is no clinic. Mayo so clinic. What is the government system? No. No. No. That is there. That is what we can do in America. మృత్యువుని దాటేసి పారిపోయే ప్రయత్నంలో మీద వెళ్ళాడు అయితే ఈ మృత్యు వెళ్ళట్టుకంటే ఈ అమెరికా వెళ్ళడానికి ముందు అక్కడ సిద్ధంగా వెయిటింగ్ లో ఉంది అత్తమై మృత్యునా మృత్యువు అలా క్షణాల్లో వస్తుంది ఎక్కువ ఆలస్యం కూడా అవుతుందని అనుకోద్దు సపోజ్ పాతి సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకోండి అదే అంట పాతి సంవత్సరాలుగా జిసి గిసి అనే ఒక యూనిట్ టైం ఉంది సెకండ్ కంటే తక్కువ సో జిసి లో వస్తుంది చాలా వేగంగా కాలము కాబట్టి దాని మీద శంకర్లు బాగా రాస్తారు మత్యం వాయిదం శరీరం వై అంటే నిశ్చయంగా వరి ఇంద్ర ఈ శరీరాన్ని ఆత్మనుకున్నవరా వెరిమోహం ఛాయాత్మవాదంలోనో దేహాత్మవాదనం ఈ శరీరము నశించింది మృత్యువు చేత గ్రస్తమైంది ఆత్మ మృత్యున గుప్పిడి గుప్పిడి మృత్యు యొక్క గుప్పిట్లో ఉంది అయితే అయితే ఈ శరీరము ఎందుకు పనికిరాందా అదే కాదు తత్ ఆ శరీరము అస్థ్య అధిష్టానం ఈ ఆత్మక అధిష్టానం ఎటువంటి ఆత్మకి మళ్ళీ శరీర సంబంధం ఉన్న ఆత్మని భ్రమపడతామేమో అశరీరస్థ ఆత్మనహ అయితే మరి శరీరము మృత్యు చేత పట్టుకునబడి ఉన్నది కదా మరి ఆత్మకు కూడా మృత్యుదోషం అంటుందంటే అమృతస్థ ఆత్మన అమృత ఆత్మ కొండ పగిలిందనుకోండి ఆకాశం పగులుతుందా పద ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూలిపోయింది ఏదో ఏదో ఒక పాత పడింది వర్షాకాలంలో ఏదో కూలిపోయింది కూలిపోవడంలో పార్సల్ గా కూలిపోయింది కొన్ని రూమ్స్ కూలిపోయే కొన్ని రూమ్స్ స్థిరంగా ఉన్నాయి ఓకే వాట్ డిఫరెన్స్ దిక్ స్పేస్ ఇన్ దోస్ రూమ్స్ మీరు చెప్పండి కూలిపోయిన రూమ్స్ లో స్పేస్కి కూలకు ఇంకా నిలిచి ఉన్న రూమ్స్ లో స్పేస్కి క్యా ఫరక్ హోతాయ్ అంటే ఫరక్ ఒకటే అంటే ఏంటన్నమాట ఈ దేహానికి ఉన్నటువంటి లక్షణం ఏదైతే కలదో మృత్యుగ్రస్తము అనే లక్షణము అది దేహంలో రిఫ్లెక్ట్ అవుతున్న ఆత్మస్వరూపానికి అది అంటుకోదు ఓకే ఎవడైతే సశరీరుడు అశరీరుడు అని రెండు మాటలు ఉన్నాయి ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం చేసుకుంటారులేండి ఊర్జా లాంగం నా కదా మామూలుగా లోకంలో ఎవరున్నా సశరీరుడంటే ఎవరు రా అంటే బతుకున్నవాడు సా అంటే సహాన అర్థం ఉండే అశరీరుడంటే ఎవరు చచ్చిపోయినవాడు అని అర్థం చెప్తారు అంత తప్ప అర్థం అదే కానీ ఇంకో ఎందుకంటే ఓ జ్ఞానం ఉన్నాడు దేహాభిమానం లేకుండా ఉన్నాడు ఆయన సశరీరుడా అశరీరుడా అశరీరుడు సశరీరుడు కాదు కానీ చూడడానికి సశరీరుడులా కనపడతాడు ఇంకోటి చచ్చిపోయాడు అజ్ఞానంతో చచ్చిపోయాడు వాడు సశరీరుడా అశరీరుడా సశరీరుడు ఎందుకంటే ఇక్కడ చచ్చిపోవడానికి ముందే అక్కడ శరీరాన్ని ఫిక్స్ చేసుకుంటాడు మన జలువు కా న్యాయం చేత ఇక్కడ చావడానికి ఇక్కడ మరణించడానికి ముందే చూడండి చచ్చిపోవడం చావడం అనేది పరుషంగా వినపడతాయి మరణించడం అంటే యోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ మీనింగ్ ఒకటే సో ఇక్కడ మరణించడానికి ముందే అక్కడ రాబోయే దేహాన్ని ఫిక్స్ చేసుకుంటాడు భావన దేహాన్ని ముందు నిర్ధారణ చేసుకుని ఇక్కడ మరణిస్తాడు ఇది ఎలాగంటే ఇప్పుడు ఇల్లు మారనుకోండి ఇల్లు మారిన ట్రాన్స్ఫర్ అవుతుంది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఈ ఊరు నుంచి ఆ ఊరుగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ మనస్సులో ఆ ఊరిలో భావనాత్మకంగా ఆ ఊర్లో ఇతను సెటిల్ అయిపోతాడు ముందు అప్పుడు ఇక్కడ దేహ ఇక్కడ నుంచి దేహాన్ని బస్సులో ఉన్న దేంట్లో కూర్చోబెట్టి ఆ ఊరు ముందు భావనాత్మకంగా అక్కడ సెటిల్ అయిపోతాడు ఇప్పుడు అమెరికా వెళ్లేదు ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఉంటాము ఇంకా తిక్కడతో ఇంకా రెండు రోజులు ప్రయాణం ముందునే భావన మనస్సు అదిరిగా వెళ్ళిపోతుంది దేహం తర్వాత వెళుతుంది అదిరిగా అక్కడ మన రూము అక్కడ ఆశ్రమం మన రూము మన విద్యార్థులు మన పాఠాలు అక్కడ డంగి నో వనస్థల కాఫీ వెళ్ళిపోతుంది మనస్సు ముందు తర్వాత దేహం రకాలు వెళుతుంది అలాగే పునర్జన్మ కూడా అంతే ఏంటి మనకి అనుభవం వస్తున్నదే అక్కడ వస్తుంది మనస్సే కదండి భావన కాబట్టి వీడు చచ్చిపోయినప్పుడు కూడా సశరీరుడే ప్రేత శరీరం అని అనరా మరి అప్పుడు సశరీరుడే అశరీరుడు కానే కాదు కాదు బతికొండడం చచ్చిపోవడం పాయింటే కాదు అసలు వేదాంతంలో బతికొండడం చచ్చిపోవడం ఎక్కువనే కాదు ఎందుకంటే ఆత్మ బతికున్నది కాదు చచ్చిపోయేది కాదు బతికున్నది దేహానికి ఎవర్తిస్తుంది చచ్చిపోవడం అన్నా దేహానికి ఎవర్తిస్తుంది కాబట్టి మరైతే సశరీరస్కి అంటే అర్థం ఏంటి నీ అర్థం ఏమిటి ఎవరైతే నేను దేహం అనుకుంటాడో వాడు దేహమునందు నేను అనే అభిమానం గలవాడు ఎవడైతే దేహమునందు నేను అనే అభిమానం లేకుండా ఉంటాడో వాడు అశరీరుడు ఓకే మంచిది అంటే ఇప్పుడు మనం ఇక్కడ బ్రతుకున్న మనుషుల గురించే మాట్లాడుకుంటున్నాం అంతే కదా ఇప్పుడు నిద్రపోతున్నాడు అనుకోండి వాడు సశరీరుడా శరీరుడా అశరీరుడు ఎందుకంటే వాడికి దేహాభిమానం లేదు అంతే జ్ఞాని అలాంటి వాడు జ్ఞాని ఆత్మజ్ఞాని అశరీరుడుగా ఉంటాడు అయితే తేడా ఏమిటి సశరీరుడికి అశరీరుడికి తేడా ఏంటి సశరీరము అనకూడదు శరీరేన సహిత సశరీర సశరీరుడు మనిషి గురించి మనం మాట్లాడుతున్నాం అశరీరుడు అంటే అది కూడా బహునీ సమాసం నవ్వుతే శరీరము ఎస్య సహ శరీరము లేనివాడు అంటే శరీరము ఉన్న సశరీరుడు అశరీరుడు ఎవడు సశరీరుడు దేహాభిమానం గలవాడు సశరీరుడు దేహాభిమానం లేనివాడు అభిమానం ఉంటే నేను నాది దేహాభిమానం లేనివాడు ఆ శరీరం వీళ్ళిద్దరికి తేడా ఏతాయి చాలా తేడా ఏమిటంటే తేడా సశరీరుడికి అంటే దేహాభిమానం కలవాడికి ఈ జగత్తులో ప్రియ అప్రియములు వెంటాడుతో ఉంటాయి ఇష్టానిష్టములు లేక సుఖ దుఃఖములు ప్రియము అంటే సుఖము సుఖము అనొచ్చు సుఖ హేతు అనొచ్చు సుఖాన్ని ప్రియము సుఖము కూడా ప్రియమే ఆ దుఃఖము అప్రియము ఈ దేహమే నేను అనుకున్నవాడు ఈ జీవితంలో సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో పోతూ ఉంటాడు వాడు సో సశరీర సో క్రియాభ్యాం ఆప్త మృత్యువు చేతగ్రస్తుడై ఉన్నాడని ఎంతకు ముందు చెప్పారు మృత్యు గుప్పిట్లో ఉన్నాడని చెప్పారు శరీరము మృత్యు గుప్పిట్లో ఉండి సశరీరుడు రాగద్వేషముల గుప్పిట్లో ఉన్నాడు సుఖ దుఃఖములు మొదలైన ద్వంద్వముల యొక్క గుప్పిట్లో ఉంటాడు వీడు అంటే ద్వంద్వాల నుంచి తప్పించుకోలేదు అదే సంసారం ఉంటాయి ఓకే తర్వాత పోని రాగద్వేషాలు ఏమైనా కొద్దిగా తగ్గు తగ్గుతాయా ఈ సశరీరుడికి రాగద్వేషాలు లేకుండా పోయే అవకాశం ఉందా లేదు నా వై సశరీరస్తి అత క్రియాప్రియోహ అపహతి రస్తి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు దేహాభిమాని దేహాభిమానం అంటే కర్త భోక్త దేహాభిమానమే కర్తృత్వం ఎందుకంటే క్రియ దేహం నందు ఉంటుంది తూల దేహాన్ని ఆశ్రయించి ఉంటుంది క్రియ క్రియను చేసేవాడను నేను అంటే చేతులు నేను కాళ్ళు నేను నోరు నేను అని అర్థం దానిక క్రియను చేసేవాడు కాబట్టి దేహాభిమాని అన్నా ఒక ఆయన ఉన్నాడు ఆయన అగ్నిస్తవమోనే యజ్ఞం చేశాడు గొప్ప యజ్ఞం చేశాడు ఇప్పుడు ఆయన నేను కర్తను నేను అగ్నిస్థమం చేసిన కర్తను అనే భావనలో ఆయన ఉంటాడు అలాగే ఉంటారు యజ్ఞం చేసిన వాళ్ళు అలాగే ఉంటారు పాపం వాళ్ళు చదువుకున్నది చేసింది అది ఇప్పుడు ఆయనకి ఆ క్రియాప్రియములు విముక్తి ఉంటుందా ఉండదు రాగద్వేషముల విముక్తి ఉండదు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే నువ్వు దృష్టాంతం కోసం చెప్తున్నాను ఈ అగ్నిస్థామం చెయ్యని వేద పండితుడిని తీస్తే ఆ మీరు మోహన్ రెడ్డి తప్పు చూపుతుంటుంది వాజిపేయం చేసినాయని ఒక ఆయన అంటారు వాజపేయ ఆయన్ని చూస్తే లేచి దండం పెట్టారు నేను చూశాను ఆయన భోజనం చేస్తున్నా అగ్ని సోమయాతి అగ్నిస్తోమం చేసినాయని ఈ రోజులో వేద పండితులు వచ్చారు ఆయన అవధానం ఎప్పుడొచ్చావని పలకరించారు ఆయన అయితే ఈ రోజులో వాజిపేయత వెంటనే ఈ భోజనం అలాగా ఉదిరిపెట్టేసి చీకటి వేసిన అయ్యాయితే వయస్సులో అందరూ సమానమే చూడండి ఎంత తేడా వచ్చేస్తున్నాను ఆయనకి కోరిక ఏమిటంటే నేను చచ్చిపోయే లోపల వాయితే కోరిక సో అంత గొప్ప గొప్ప క్రతువులు చేసిన పవిత్రమైన వైదిక జీవనంలో ఉన్న వాళ్ళకి కూడా దేహాభిమానమున్నంత కాలము కర్తృత్వాభిమానము కాదు ఆ కారణంగా నాగద్వేషములు పోవము రాగద్వేషాలు చాలా చిత్తమైన రాగద్వేషాలు ఉంటాయి లౌకికులకి ఎలాగో ఉంటాయి లౌకికులు అంటే లోక లోకపు తీరులో ధన అర్థకామాలతో జీవించి వాళ్ళు అంటే కోరికలు తిప్పుకోవడం కోసం ధనాన్ని సంపాదిస్తూ ఉండడం సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండడం భోగాలు అనుభవిస్తూ ఉండడం ఇదే అలా అంతవరకు తప్పులేదు కానీ ఇదే స్థలంలో అది లౌకికుల యొక్క లక్షణం వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు మరి మీరు చూడలేదు లౌకికుల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత గట్టిగా తిక్కేసుకుంటూ ఉంటారో మీరు చూడలేదు ఎప్పుడో ఒకరినో వాళ్ళు ఎలా తిప్పేసుకుంటూ ఉంటారు తండ్రి కొడుకు ఎలా తిప్పేసుకుంటారు అత్తాకోడలు ఎలా తిప్పేసుకుంటారు వ్యక్తిగా తిప్పేసుకుంటారు ఒకరినో వాళ్ళు తిప్పేసుకుంటారు క్షేపనార్థాలు తిప్పేసుకుంటారు నువ్వు ఉన్నపరంగా బూడిదైపోవని తిప్పేస్తా అలా తిట్టేసుకుంటూ ఉంటాయి సోదరులు నేను చూశాను ఇద్దరు తిప్పేసుకుంటున్నారు ఒకరిని వాళ్ళు ఒకతని చేతిలో కొడవలు ఉంది కొడవలు అంటే సిక్కిళ్ళ మీద గడ్డి కోసం ఆవు ఉందన్నమాట ఆవు కోసం గడ్డి కోయడం కోసం అని ఆ కొరవని చేతితో పట్టుకున్నాడు ఈ కొరవలతో వెళ్ళిపోయాడంటే తమ్ముడు మీరు వెళ్ళిపోయింది ఇలా అనిస్తాడు అనిస్తే చేతి వెళ్ళిపోయాడు అప్పుడు ఎవరిలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అప్పుడు అతను ఆ కొడవలతో అలా అన్న ఆయన భార్య వెళ్ళి మరి దగ్గరికి వెళ్ళి పోలీసు చెప్పకుండా నేను కోరుకున్నాను నా మొత్తం చూసి పోలీసుకి చెప్పదని ప్రార్థించింది వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నేను చెప్పనబోతున్నా అతను చెప్పలేను అలా ఉంటుంది సోదరులు ఇద్దరం దీనికోసం అంటే అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇది హండ్రెడ్ ఫార్ థౌసండ్స్ ఇట్స్ నాట్ ఇ బిగ్ బీల్ ఒక కోటి రూపాయలు ఉన్నాయి పోనీ అనుకోవచ్చు అదేమీ లేదు వెయ్యిపో రెండు కోసం మనిషిలో ఒకళ్ళని ఒకళ్ళు పిచ్చేస్తున్నారు ఎంత దృఢమైన రాజద్వేషాలు ఉంటాయో తెలుస్తున్నాను నేను కోర్టులో కేసులు వేసి వస్తాయి కోర్టులో కేసులు వేసినట్టు రాజద్వేషాలు ఉంటాయి కదా సోదరులు ంధువులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కారు కి బంపర్కి బంపర్ ఇ కుమార్ బంపర్ అది లేదు వంకర్ పోతే నష్టం వచ్చిందండి బంపర్దేముందండి ఇలా చిన్న ఐరన్ తీసుకెట్టాడు అది ఏమైనా నష్టం లేదు అది ఏమైనా ఆత్మది ఆ బంపర్ కి ఏదైనా రాయో రప్పోదా అది ఒక చిన్న గీత పడింది అనుకోండి తన ఒంటి మీద గాయం అయిపోయిన బాధపడిపోయింది గడిపోయి వెంటనే ఆ అంటే డోర్ తీసుకొని పెట్టడం ప్రారంభం లౌకికుల జీవితాల్లో రాగద్వేషాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఉండకూడదు అసలు రాగద్వేషాలు అనే దర్దాపులకు రానే మేహాభిమానం గలవాడు అలా ఉంటా కాబట్టి సశరీరుడుగా దేహాభిమానం గలవాడు రాగద్వేషంలో గుర్తుగా ఉంటాడు మరి అశరీరుడు మాకేమిటండి అశరీరం వా సొంతం నా ప్రియా ప్రియ స్పృశ ఇంకా జీవిస్తున్నాడు సంతం అంటే బతికే ఉన్నాడు గచ్చిపోయాడు అనుకున్నాడు గచ్చిపోయాడు ఆయన ఆయనకి రాగద్వేషాలు ఏమన్నా అలా కాదు సో అది జీవితించాడు దేహాభిమానం ఉండదు ఆయన వేదాగద్వేషాలు ఉండవు క్రియాప్రియములు ఆయన్ని స్పృశించం అని ఒక గొప్ప తీసు దీన్ని భాష్యకారులు అంత అందంగా వ్యాఖ్యానం చేస్తారు ఎనిమిది ఎంత చర్చ ఉందంటే మనకి గోల్డ్ చర్చ కొన్ని కొన్ని క్లాసులు నిరంతరంగా జరుగుతుంది చర్చ అందాము మఘవం మత్యం వై మరణి ఆ మరణ ధర్మి అంటారు అంటే ఆ ఎప్రక్రియ ధర్మార్థంలో ఇదో వచ్చి ఉంటుంది సో ఈ శరీరం ఉన్నదే ఇది మరణించుటయే స్వభావముగా కలది దాని స్వభావం నేచర్ మరణించుట సో ఆ శరీరము నీవు కాదు ఇన్ఫినిటీ ఆఫ్ కాన్షియస్ సో సముద్ర తరంగం మీద ఒక చిన్న వీళ్ళు సర్ఫర్స్ అని ఉంటారు సర్ఫింగ్ బోర్డు చేసుకుని తరంగం మీద వాళ్ళు అలా తరంగం మీద ఎక్కి దిగుతూ ఉంటారు వాడికి సముద్రం యొక్క లోతు కానీ విస్తారం కాని వారికి ఎంకెలుస్తుందండి వాడికి ఎంతసేపు తరంగాలు చూసుకుని సంతోషపడుతూ ఉంటాయి ఆ విధంగా బయటికి కనపడేటువంటి దేహ దేహము నిలబడి ఉన్నది జీవించి ఉన్నది కళ్ళు చూస్తున్నాయి చెవులు వినపడుతున్నాయి ఇవి ఔటర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్నెస్ ఆఫ్ ఆత్మా దిమెన్సిటీ అండ్ ఇన్ఫినిటీ ఆఫ్ ఆత్మా దాని ఔటర్ మేనిఫెస్టేషన్స్ ఏంటంటే ఇది కన్ను చూస్తోంది చెవి వింటోంది ఓ మహాత్ముడు అన్నాడు వీడు మట్టి వీడు నిజు తగుదామని కొద్దిగా చిన్న గుణపడో ఇలా కొద్దిగా తగ్గారు చదివితే ఆల్రెడీ చేతికి మాయిస్టర్ దొరుకుతుంది వారు ఏం చేయాలో తెలిసిన జస్ట్ హీ ఎస్ట్ తెలిసిస్తుంటే వారికి అనంతమైన జలనిధి దొరుకుతుంది అక్కడ కొంచెం అలాగా అలాంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆత్మ చైతన్యం యొక్క పొడ పొడ అంటే తెలుసు అండి ఇంట్ అంటారు ఇంగ్లీష్ లో పొడగంటి అంటాడు అన్నమాచారి పొడగంటి పురుషోత్తమని పొడగంటి ఎక్కడ పొడగన్నాడు హృదయంలో పొడగన్నాడు ఓ పొడ తెలుస్తూ ఉంటుంది ఏమని చక్షుస ఈ కన్ను చూసుకోండి ఈ కన్ను వెనక్కాలు ఉన్నటువంటి శక్తి నేను అనే సంకల్పానికి వెనక్కాలు ఏముందో తెలుసుకోండి వారు భగవాన్ అమ్మ మహర్షి కాబట్టి నేను అనుభవానికి వస్తోందా లేదా వస్తోంది ఆ నేను చెమ్మ వంటిది చెమ్మ అంటారు అంటే తడి తడి ఉంది అంటే మత్స్టి కొంచెం ఇలా తీయగానే తడి ఉందంటే అడుగునే ఉందండి మీరుందండి అది ఉదుకుతోంది పైసీ ఆ విధంగా ఇది నేననుందే అహమహమితి సో దాని మూలంలో బ్రహ్మ హృదయ కుహర దేశ కేవలం బ్రహ్మ మాత్రం సిమహమితి సాక్షాత్ ఆత్మరూపణ బాతి అన్నారు అని భగవాన్ అనుకున్నారు కాబట్టి నేను నేను అని అనిపిస్తోంది ఈ నేనుని తీసుకెళ్లి నేను ఉదయిస్తాను మీరు ప్రయత్నం ఏం చేయాలి ముందు వాళ్ళు ప్రయత్నం చేయడానికి ముందు నేనుంటేనే తర్వాత ప్రయత్నం సో ఈ నేనుని అనుభవానికి తనంత తానుగా అనుభవానికి స్వయం స్వయం ప్రకాశం సెల్ఫ్ నేను దీన్ని తీసుకెళ్లి దేహానికి అంతగట్టి మీరు సంసారిగా బ్రతుకుతాడు వాడు చేయాల్సిన పని అది కాదు వాడు ఏం చేయాలంటే ఈ నేను ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుందో బతుకోవాలి కానీ మూలంలోకి ఈ నేను ఏమిటి అని విచారం చేసుకుని వాడు ఆత్మనిష్ఠుడు కావాలి సో ఈ దేహము మరణ ధర్మ ఉంది కాబట్టి ఇటు ఈ నేను ఉన్నది ద బ్రిడ్జ్ బిట్వీన్ ది మిథ్య అండ్ ది సత్యం సత్యము మిథ్యలో ప్రకటమైనప్పుడు నేను ఆదర్శమిస్తుంది నేను ఈజ్ ది రిఫ్లెక్షన్ అఫ్ ది ఇన్ఫినిట్ ఉంది మైండ్ ఇన్ఫినిట్ మైండ్ లో రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి నేను అనే రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు రిఫ్లెక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ షేప్ ఇప్పుడు సూర్యుడు పెద్ద గోళం ఉండొచ్చు కొన్ని కోట్ల మైళ్ళ నిడివి కలిగిన గోళం కానీ కుండలో నీళ్లలో రిఫ్లెక్ట్ అయిన రూపం మటుకు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ఫార్మ్ అలాగే ఇన్ఫినిట్ ఆత్మ ఈ అంతఃకరణలో రిఫ్లెక్ట్ అయినప్పుడు నేను అనే రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ నేను ఇట్ ద గ్రిడ్ ఆ నేను ఇటు దేహము దాంతో కనుక నేను ముడి పెట్టేస్తే వాడి సంసారం అయిపోతారు ఆ నేను దేహం వైపు ముడి పెట్టడం మానేస్తే సరిపడుతుంది ఆ నేను తన తన మూలాన్ని తానే కనుక్కుంటుంది ఓపెన్ మైండెడ్ పెట్టేసి నేనుని ఓపెన్ పెట్టేసి నేను దేహం కాదు నేను ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ డెఫినేషన్స్ నేను పెట్టకుండగా ఆ నేను అలా ఓపెన్ గా పెట్టేస్తే చాలు ఎప్పుడు ఐ రిఫ్యూజ్ టు బి డిఫైన్ అండ్ ఐడెంటిఫైడ్ అన్నట్టుగా ఉండాలి నో ఐడెంటిఫికేషన్ నో డెఫినేషన్ అంతే అలా ఉండాలి ఏ రకమైన ఐడెంటిఫికేషను డెఫినేషను నేను పీఠాధిపతిని నేను అన్నాను నేను పీఠాధిపతిని నేను అన్నాను అనుకోండి మీకు పీఠం ఎక్కడ అంటే పీఠం ఏముంది నా పీఠం నేనే పెట్టుకుంటా ఏదో పీఠం అంటాను ఎవరికి పీఠం కూడా పెడతాడు అంటే ఏదో చెక్కతో చేయిస్తాను దానికి ఇలాగే కింద పైన చెక్కతో కొంచెం మంచి ఫస్ట్ క్లాస్ కార్పెంటర్ని పట్టుకొచ్చి తీసి పెడతాడు దానికి ఒక పేరు ఒకటి ఏం పేరు పెడితే ఏదో పేరు పెట్టచ్చు ఎప్పుడు దోశ లేదు అకౌంట్ ఐడియా రాలేదు కాబట్టి పెట్టలేదు కానీ అయితే పేరు పెట్టడానికి ఏం మహాభాగ్యం ఏదో పేరు పెడతాం ఎదరోడి కలుగు తిరిగిపోవాలి అకౌంట్ పేరు పెడతాం పేరు పెట్టేసామంటే అదిగో పీఠం ఇది పీఠం అని ఎందుకు పేరు పెట్టాడు అసలు మీరు రహస్యమే చెప్పండి దానికి పీఠం పేరు ఎందుకు పెట్టాడో తెలిసిన తను పీఠాధిపతి కావడం కోసం కదా వేరు పెట్టాడు సో ఐఎమ్ ది పేఠాధిపతి అనిస్తే ఆల్రెడీ యూ హిఫైన్ యువర్ ఫ్రెండ్ Why? Why should you define yourself? Hindu can't say, I am not a man. I am not a man. I should be able to say, I am not a man, I am a man. I am not a man. I am not a man. I am a man. I am not a man, that's all. So, I refuse to be identified with anything, I refuse All kinds of definitions. You don't apply any definition to me. I don't, uh, I refuse to be defined. Leave it open. Then, uh, Annenu, it will find its source. It will discover its source. Even when you define this, you discover it, then you have closer to the option. Adhyājñāna. So, you have to say, you have to say, ఆ ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండాలి శరీరము మరణ ధర్మీ అది మరణిస్తుంది ఇప్పుడుంది ఇంకో అది మధ్య మాంసముల యొక్క ముద్దది అందుకే శరీరం శరీరం అని మనం అనుకుంటామని తప్పిస్తే మాంసాన్ని ఎముకల కొంత పోగేసి దాని మీద బోను సంచి కట్టినట్టుగా ఈ బొమ్మలు తయారు చేస్తారు చూడండి బొమ్మలు తయారు చేసి అమ్ముతారు చిక్కడ బల్లలో సాప్ ఉంది వీళ్ళు వీళ్ళు బొమ్మలను దహిస్తారు చూడండి ధర్నా చేసే వాళ్ళు బొమ్మలను దహిస్తారు బొమ్మలను దానికి ఏదో పేరుంది దిష్టి బొమ్మను దహించదమ్మని ప్రతివారు దిష్టి బొమ్మలను ఇప్పుడు చాలా దిష్టి బొమ్మలను దహిస్తూ ఉంటారు ఎస్జి బ దాన్ని కింద పడేసి తొక్కేసి అలా అలా చేస్తూ ఉంటారు ఎంత తప్పి ఎంత అజ్ఞానం బీజేపీ వాళ్ళు గ్రహించారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు తగలబెట్టారు లేకపోతే మాదిగా కమిటీ వాళ్ళు తగలబెట్టారు మాల కమిటీ ఏదో బొమ్మలు తీసుకొచ్చి ఉండడం అక్కడ దొరుకుతూ ఉండడం అర్థం ఉందో ఆ బొమ్మలు వీటికి అప్పటికప్పుడు కావాలంటే అక్కడ గడ్డి ఏది పెట్టుకుని వాడు గడ్డి స్టప్ చేసి ఆ మీరు ఆ షాపుకి అక్కడ ఏముంటాయో తెలుసిన ఈ తెల్లటి వస్త్రాలును వారంత గడ్డి ఉంటాయి వాడు దెబ్బలు తీసుకుని పుడుతూ ఉంటాడు గడ్డి దాక ఉంటే మీకు ఏ సైజు బొమ్మ కావాలో ఏ బొమ్మ కావాలో ఇది పాతిక రూపాయల బొమ్మ ఇది యాభై రూపాయల బొమ్మ వీడో బొమ్మ కొనుకొస్తాడు దాన్ని ఊరేగిస్తారు ఊరేగించి దాన్ని చేపార్థ చాలా తప్పు సంస్థ వాటెవర్ దేహం అంటే అంతే బొమ్మ తత్వం చేద్ద దాంతో స్థారం లేదు దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు మనకు ప్రారంభం ఏంటంటే దాంతో ఐడెంటిఫై అవ్వడానికి అలవాటు పడుతుంది అంత ఐడెంటిఫై కాకూడదు పూర్ణమిద పూర్ణమిదం పూర్ణా పూర్ణముధ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుగ్రీశో నమ హరి ఓం తప్పకృష్ణాత్మనమస్ జరద